పరమాత్మ విశ్వవ్యాపకమైనటువంటి తన యొక్క దివ్య స్వరూపమును చూపించిన పవిత్ర దినము కాబట్టి ఒక మహామంత్రం మీకు చెప్పదలంచినాను భక్తి పూర్వకంగా ఉచ్చరించండి ఓ అనండి త్రయంకం యజామహే సుగంధం పుష్ివర్ధనం ఉర్వామివనా మృత్యోర్ ముక్షీయ మామృతంబకం యజామహే సుగంధం ర్ధనం ఉర్వామివనా మృతర్ముక్షీయ మామృతా ఓ త్ర్యంబం యజామహే సుగంధిం పుష్ివర్ధనం మృత్యోర్ ముమృత హరివో ఇప్పుడు మీరు జపం చేసిన మంత్రం పేరు మృత్యుంజయ మహామంత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం అండి దీని యొక్క మహిమ ఏమిటని మీరు అడిగితే ప్రమాదముల నుంచి తప్పిస్తుందండి ఈ మంత్రం ప్రమాదం అంటే యాక్సిడెంట్ అంటారు ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అండి ప్రమాదం యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు ప్రమాదముల నుంచి తప్పించే మహత్తరమైనటువంటి శక్తి దీంట్లో ఉన్నదండి దీనిలో బీజాక్షరములు చాలా ఉన్నాయండి ఏ మంత్రమైనా అర్థం తెలుసుకుని జపం చేయటం చాలా మంచిది ఇదివరకు మీకు చెప్పినా నా విషయం దీని అర్థం కూడా సంక్షేపంగా చెప్తాను వినండి త్రయంబకం మూడు నేత్రములు కలిగిన ఓ పరమశివ మిమ్మలను మేము యజోమహి ఆరాధిస్తున్నాము సుగంధిం పుష్టివర్ధనం విశేషణములు ఎవరికి ఆ పరమశివునికి సుగంధం అంటే సుగంధయుక్తులు లేక ఉత్తమ సంస్కారములతో కూడినటువంటి వారు పుష్టివర్ధనం ప్రాణుల యొక్క శక్తిని బలమును అభివృద్ధి చేసే మహనీయులు తమరు మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాము దీని కొరకు ఉపమానం ఉర్వారకమ బంధనా ఉర్వారుకం అంటే దోసకాయ దోసకాయ తీగకి తగులుకొని ఉంటుందండి దోస తీగకు తొడివి ఆ తొడివికి కాయ ఉంటుంది ఆ కాయ రోజు రోజు రోజు రోజు చెప్పండి తొడివిలో నుంచి రసం ప్ర ఆ తొడివిని కనుక తుంచి ఇక కాయ వృద్ధి పొందదు అట్లాగే క్షీణించిపోతుంది అదే విధంగా ఓ పరమశివ అనాది కాలం నుంచి మేము సంసార దుఃఖం అనేటువంటి తీ లతకు తగులుకున్నాం మేము ఆ దుఃఖం రసం మాలో ప్రవేశించి నానా బాధలు కలుగు చేస్తున్నది మహానుభావాలు కాబట్టి కొంచెం ఆ దుఃఖం నుంచి మమ్మల్ని వేరు చేయండి అని ప్రార్థిస్తున్నాం అమృత మాకు బంధ విముక్తిని మోక్షమును కలిగించండి అమృతత్వం అంటే మోక్షం అనమాటది అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను త్రయంబకం హే మూడు నేత్రములు కలిగినటువంటి పరమశివుని మేము ఆరాధిస్తున్నాము వారు సుగంధం చక్కని సంస్కారములతో కూడిన వారు సుగంధయుక్తులు పుష్టివర్ధనం ప్రాణుల యొక్క శక్తిని బలమును అభివృద్ధి చేసేటువంటి వారు దోశ తీగకుండి తొడివని తుంచివేస్తే ఏ విధంగా అది వేరైపోతుందో దానిలో ఉన్న రసం ఎట్లా దాంట్లో ప్రవేశించదో అదేవిధంగా ఓ పరమాత్మ అనాది కాలం నుంచి మేము సంసార దుఃఖం తీగకు తగులుకుని నానా బాధలు పొందుతున్నాం మమ్మల్ని కొంచెం దుఃఖం నుంచి వేరు చేయండి అమృతత్వాన్ని మోక్షమును మాకు అనుగ్రహించండి అని దీని ప్రార్థన ఈ ప్రార్థన యొక్క అర్థం అండి ఏ ప్రార్థన అయినా చేసేటప్పుడు అండి భావన ఉండాలి మన గీతలో చూడండి అక్షర పరబ్రహ్మ యోగంలో ఏం చెప్పినారు ఓం ఇక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరణ్ వ్యాహరన్ ఉచ్చరిస్తూ అర్జున ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మాం అనుస్మరణ్ అధిష్టానమైనటువంటి నన్ను చింతన చేయండి చాలా కనుక ఏ మంత్రం వచ్చిన వచ్చినప్పుడు మంచిదే కానీ అర్థమును భావించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిదండి భావన చేసుకుంటూ మంత్ర జపం చేయటం అది నేర్చుకోవాలి అభ్యాసం చేయాలని కేవలం ఊరికే మంత్రది నోటితో ఉచ్చరించినంత మాత్రం చేత కొంత పుణ్యం వస్తుంది కానీ మోక్షం రావాలంటే దాన్ని మననం చేయాలని ఆ భావాన్ని చక్కగా మననం చేయాలని ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి భగవద్గీతలో మనం భక్తి షట్కల్లో ఉన్నాం అది రేపు భక్తి యోగం కూడా భక్తి షట్కానికి చెందింది దాంతో భక్తి షట్కం పూర్తి అయిపోతుందండి ఆరు అధ్యాయములు పదమూడవ అధ్యాయం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ఆత్మ కర్మ భక్తిని కూర్చొని చాలామందికి పరిచయం ఉందండి కానీ జ్ఞానమును కూర్చుని పరిచయం లేదు అది అది ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం అండి నిష్కామ కర్మ చేయటంలో కూడా పెద్ద కష్టం లేదు భక్తిని మనం అభ్యసించాలన్నా కూడా పెద్ద కష్టం లేదు కానీ జ్ఞాన విచారణలో ప్రవేశించి అనుభూతిని పొందడంలో కొంత ప్రయాసం ఉంటుందండి ఎందుకని మీరు అడగచ్చు అనేక జన్మల నుంచి నెగిటివ్ అట్మాస్ఫియర్ బాగా ప్రవేశించిందండి హృదయంలో నెగిటివ్ అంటే ఏమిటి క్యారెక్టర్ చాలా హోప్లెస్గా తయారైపోయిందండి చరిత్రశుద్ధి లేదండి మనశుద్ధి హృదయ శుద్ధి లేదు ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నాయి అందుచేత ఈ ఏకాగ్రత కానీ నిర్మలత్వం లేదండి అర్థం రెండు దోషాలు ఉన్నాయండి మురికి దొమ్ము చేత కప్పబడింది కదులుతున్నది చూడండి ముఖం ఎట్లయితే ఎవరికైనా కనిపిస్తుందా చెప్పండి అది పోని మురికి తుడిచేసినాం అనుకోండి కదులుతుంటే ఎట్టా కనిపిస్తుంది ముఖం చెప్పండి రెండు ఆ కదలకుండా ఉండటం ఒకటి మురికి లేకుండా ఉండటం ఒకటి ఈ విధంగా రెండు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే అర్థంలో ముఖం అనేది స్వచ్ఛంగా కనిపిస్తుందండి అర్థం అంటే ఏమిటి చెప్పండి మన మనస్సు ఆ మనస్సు అనేది అనేక జన్మల నుంచి అపవిత్రతను కూడా కట్టుకున్నాం దోషములు అనేక దుస్సంస్కారములు దుర్వృత్తులు దుర్గుణాలు ఏ దుర్వాసనలు వీటితో నిండి నిబిడీకృతం అయిపోయిందిగా భగవంతుడు అధిష్టానం దగ్గరగానే ఉన్నాడండి నియరెస్ట్ గాడ్ ఈ నియరెస్ట్ కానీ అది కూడా సరి పదం కాదండి దేవుడు దగ్గరగా ఉన్నాడని అనటం కూడా తప్పండి ఎందుకంటే ఊ అవర్ ఆర్ గాడ్ దేవుడు దగ్గరగా ఉన్నాడన్నా మనకంటే వేరుగా ఉన్నట్టు లెక్కే కదా తప్పండి మన స్వరూపంగానే ఉన్నాడండి భగవంతుడు అహం బ్రహ్మాస్మి మరి ఇంత దుఃఖం ఎందుకు పొందుతున్నాడు వాడు చెప్పండి అవివేకం ఇగ్నరెన్స్ అజ్ఞానం ఈ అజ్ఞానమును పోగొట్టడానికి రేపు పదమూడవ అధ్యాయం దగ్గర నుంచి శ్రీకృష్ణ వర్మాత్మ అద్భుతమైనటువంటి విచారణ మనకు బోధిస్తాడండి కాబట్టి అది కాలేజీ కోర్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే హై స్కూల్ కోర్సులో ఉన్నామండి ఎలిమెంటరీ కోర్సు పూర్తి చేసినామండి ఆ కాలేజీ కోర్సు పూర్తి అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుందండి బికమ్ గ్రాడ్యుయేట్ దాంతో ఈ ఆధ్యాత్మిక విద్యాభ్యాసం పూర్తి అయిపోతుంది చక్కగా మనకి అనుభూతి కలుగుతుంది మోక్షం అనేటువంటిది మనం కరచలామలకు అయిపోతుందండి ఈ విద్య యొక్క ప్రయోజనం ఏమిటని ఎవరైనా అడిగితే ఇది పరోక్షమైనటువంటి ప్రయోజనం కాదండి ప్రత్యక్షం మీకట్టా తెలుసున్న అడిగితే మొన్న తొమ్మిదవ అధ్యాయంలో ఏం చెప్పినారు చెప్పండి ఏం చెప్పినారు సుసుకం కర్తృమవ్యయం రాజ విద్య రాజగోక్యం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తృమవ్యయం ప్రత్యక్ష యున్ రియలైజ్ ఇట్ హియర్ అండ్ నౌ అది దేవుణ్ణి ఎక్కడో ఇంకో లోకల్లో అనుభవించటం కాదు యున్ రియలైజ్ హియర్ అండ్ నౌ అది ఇప్పుడు ఇక్కడే దేవుణ్ణి పొందవచ్చు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి కనుక సద్య ఫలితం సద్య ఫలితం ఇప్పుడిప్పుడే కలిగిపోతుంది చూడండి ప్రత్యక్ష అవగమం ధర్మం సుసుకం కర్త అవ్యయం సుసుకం తేలిక వ్యాచరించటం పెద్ద కష్టం అని ఎవరనుకుంటున్నారు సోమరులు ప్రయత్నం చేయని వారు అనుకుంటారు కానీ ప్రయత్నం చేసేది పెద్ద లెక్క కాదండిది ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రతిరోజు అభ్యాసం చేసేటువంటి వారికి ఇది ఒక లెక్క కాదండిది ఏ కార్యమైనప్పటికీ సఫలీకృతం దేని చేత అభ్యాసం చేత డైలీ ప్రాక్టీస్ అది సామాన్యమైన ప్రాపంచిక కార్యములోనే అభ్యాసం చేత ఎంతో ప్రావీణ్యం పొందుతున్నారు కదండి మరి ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా ఎందుకు ప్రావీణ్యం పొందరు తప్పకుండా పొందుతారు వేర్ దట్ ఈస్ ఎ విల్ జరి జరి వే ధరించాలని కుతూహలం ఉంటే వాడు తప్పకుండా ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేస్తే వాడికి తప్పకుండా ఫలితం లభిస్తుందండి సరే ప్రయత్నం చేయకుండా సోమరిగా ఉంటే సోమ ఏది సాధన చేయకుండా ఉంటే ఒక ఆయనకండి కొడుకున్నాడు అండి స్కూల్లో వేశారు వేస్తే వాడి పూర్వజన్మ సంస్కారం సరిగా లేక వాడు చదవటం లేదండి సర సరిగ్గా పరీక్షలు వచ్చినాయండి పరీక్షలు వస్తే పరీక్షలు ఎగరకొట్టి ఇంట్లో కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడండి వాడు దర్జాగా పరీక్షలు జరుగుతున్నాయండి అక్కడ స్కూల్లో పరీక్షలు ఎగరకొట్టి ఇంట్లోనండి కాలు మీద కాలేసుకొని దర్జా కూర్చుంటే తండ్రి గారికి కోపం వచ్చి ఏరా పరీక్షలు ఎందుకు రా ఎగరకొట్టేవాళ్ళండి వాడు అడిగాడు పరీక్షలకు వెళ్ళి ఏం చేయమంటావు అన్నాడండి ఏం చేయమంటే పరీక్షలు చక్కగా రాస్తే నీవు ప్యాస్ కావచ్చు కదరా అన్నాడు ప్యాస్ ఏం చేయమంటావు అంటాడు డిగ్రీ వస్తుంది కదా డిగ్రీ వస్తే వచ్చిన లాభం ఏంటన్నాడు ఉద్యోగం వస్తుంది కదరా ఉద్యోగం వస్తే డబ్బు సంపాదించవచ్చు కదా అంటే డబ్బు సంపాదిస్తే ఏమిటి జరిగేది హాయిగా ఉండొచ్చు కదా అన్నాడు నేను ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుని హాయిగా లేను అన్నాడండి వాడు పరమ సోమరి పరమ సోమరి వాడు ఈ విధంగా చిన్నప్పుడు ఏ ఏ చదవకుండా సోమరిగా ఉంటే వాడు పరీక్షలు చేస్తాడు అదే విధంగా మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఇది ఒక యూనివర్సిటీలో మనం చదువుతున్నామండి ఎట్లా చదవాలి చెప్పండి ఎంతో జాగ్రత్తగా ప్రతిరోజు కూడా అభ్యాసం చేయాలి సార్ ఈ విద్య అనేది అన్ని విద్యల కంటే ఒక విలక్షణమైనటువంటి విద్య ఎందుకో తెలుసిన అన్ని విద్యలు ఈ జన్మకి సంబంధించినటువంటివి ఈ విద్య అనేక జన్మల నుంచి సంబంధించినటువంటి విషయం ఎన్ని జన్మల వాడు నెగటివ్ అట్మాస్ఫియర్ ని సంపాదించుకుంటున్నాడు వాడు అసుర ప్రవృత్తులు దాన్ని పోగొట్టాలంటే ఎంత కష్టం ఇప్పుడు మైనస్ ఐదు అన్నదానికి దాన్ని పోగొట్టాలంటే ప్లస్ టెన్ చూడ ప్లస్ టెన్ వాడు సంపాదించి తీరాల్సిందే లేకపోతే మైనస్ ఐదు పోద రుణం రుణం చేసినటువంటి వాడికి శాంతి కలగాలంటే ధనం సంపాదించాలి వేరే దారి లేదండి రుణం అంటే పాపం పాపం అనేక జన్మల నుంచి సంపాదించాడు ఇప్పుడు పుణ్యం అనేటువంటి దాని చేత పాపం భస్మీభూతం అవుతుందని కృష్ణ పరమాత్మ ఘంటాబద్ధంగా చెప్పారు ఎవరు దిగులు పడవలసిన పని లేదు పాపం చెయ్యమని కాదండి ఏదో తెలుసో తెలియకో గ్రహపాఠో ఏ పాటో ఏదో పూర్వం చేశాడు అనుకోండి బురదలో కాలు పెట్టాడు ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా చెప్పండి కడుక్కోవాలి మరల బురదలో కాలు పెట్టకూడదు అదండి మనం చేయవలసిన పని ఏదో పొరపాటును బురదలో కాలు పెట్టాడు ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ఎట్లాగండి పాపం చేసినాడు ఇప్పుడు ఏం చేయాలి కడుక్కోవాలి నే పుణ్యం దేని పుణ్యం అనేది అని చేత మరల పాపంలో ఏలు పెట్టకూడదు భగవద్గీతలో ప్రమాణం చెప్తున్నాను పాపం జనా పుణ్యకర్మణ చూడు పుణ్యకార్యముల చేత పాపం పోగొట్టుకోవాలి చక్కని ఒక అథారిటీ మనకి ఇచ్చినాడని పాపం అనేది పోదు పోదు అని ఎవరైనా ఏడుస్తుంటే తప్పకుండా పోతుందని కృష్ణ పరమాత్మ చెప్పినారు చూడు రుణం పోదండి అప్పు చేశారు తప్పకుండా పోతుంది మీరు సంపాదించండి పాపం జనా పుణ్యకర్మణాహ నిర్ముక్త భజన్ మ్యాస్టర్ గారు అండి చిన్న క్లాస్ అండి కెండర గార్టెన్ కెండర్ గార్టెన్ అంటే వీధిపడి వీధి అంటే మరీ చిన్న పిల్లలు అండి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పొలకలు పలకలిచ్చి బలపాలిచ్చి డిక్టేషన్ చెప్తున్నాడు ఎవరు మాస్టర్ గారు పుణ్యము అన్నాడండి అందరి చేత రాయిస్తున్నాడు పుణ్యము వాళ్ళు సరిగా రాయికపోతే స్పెలింగ్ చెప్తున్నాడు అండి పాప కొమ్మిస్తే పో అని హెల్ప్ చేశాడు అందరు రాసినారా పిల్లలు బాగుందా పాపము అన్నాడు మళ్ళీ అందరికి పాపు దీర్ఘమిస్తే అని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు స్పెలింగ్ చెప్పాడు చక్కగా రాశాడు నాయనా రాసినారా రెండు పదాలు రాసినా అందరు పథకం తీసుకురమ్మన్నాడు చూస్తే అందరూ కరెక్ట్గా రాశాడండి భలే సంతోషించినాడు కానీ ఒక్క పిల్లవాడు పొరపాటు రాశాడండి ఏం రాశాడు తెలిసిన పాపము అంటే పాము అని రాశాడండి వాడు పాము అని రాశాడండి ఏరా పాపము రాయమంటే నువ్వు పాము ఎందుకు రాసావంటే సార్ రెండు ఒకటే అన్నాడండి వాడు పాము పాపము ఒకటే అవుతుందిరా అన్నాడు సార్ పాము కరిస్తే ఒక్క జన్మ ఒక్క శరీరం చస్తుంది పాపము కరిస్తే జన్మ జన్మాంతరం పుడుతూ చస్తూ ఉంటాడు అన్నాడండి వాడు మరి వాడు ఎక్కడ వేదాంతం నేర్చుకున్నాడు కానీ ఎంత చక్కగా చెప్పాడు సార్ పాము కరిస్తే ఒక్క శరీరం చస్తుంది పాపము కరిస్తే ఎన్ని జన్మలో పుడుతూ చస్తూ ఉంటాడు పాపం అనే దాని యొక్క చూడ ఫలితం దుష్ఫలితం ఈ జన్మలోనే పూర్తి కాదండి ఎన్ని జన్మలో వస్తాయండి వాడికి మళ్ళీ పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యవంత కాబట్టి రిమూవ్ సిన్ అది పాపం అనేది కంప్లీట్గా పోతే తప్ప మనల్ని జరపకూడదండి హృదయంలో పాపం ఎటువంటిదంటే ఒక పాము వంటిదండిది పాము కనుక దగ్గర పెట్టుకుంటే ఎంత ప్రమాదం చెప్పండి ఇంట్లో కానీ ఒంట్లో కానీ పాము ఉండకూడదండి అది ఎప్పుడు పోతే ఎంత త్వరగా పోతే అంత మంచిదండి అదేవిధంగా పాపం అనేటువంటిది పరిశోధన చేసుకుని హృదయంలో ఏదైనా దోషం ద్వేషం పాపం అసూయ ఇటువంటిది కనుక ఉంటే వెంటనే దాన్ని తెరవేయటం చాలా మంచిదండి ఇప్పుడు మనం ఎక్కడున్నాను చెప్పండి భక్తి షట్కంలో ఉన్నాం ఈ భక్తి షట్కం ఇంకొక అధ్యాయంతో పరిసమాప్తం అవుతుంది ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించి నేను అధ్యాయంలో ప్రవేశిస్తాను ఏమిటంటే ఈ భక్తి మార్గంలో అనేక మంది మహనీయులు ఉన్నారు అనేక మంది వేల మంది మహనీయులు భక్తి మార్గాన్ని అనుసరించినారు కానీ హూఈ సుపీరియర్ ఈ భక్తి మార్గంలో మహోన్నతమైనటువంటి స్థానం ఆక్రమించుకున్న ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ భక్తి మార్గంలో మనకి ప్రమాణం ఎవరో తెలుసండి నారదులు వారండి చూసారు మీకు భక్తి మార్గంలో ఏదైనా డౌట్ వస్తే రెఫర్ నారద నారదుల వారు ఒక పుస్తకం రాశారు దాని పేరు నారద భక్తి సూత్రం చూచారు నారద భక్తి సూత్రం మనకి ఏదైనా డౌట్ వస్తే దాన్ని చూడాలండి మీకు జ్ఞానంలో గనక ఏదన్నా డౌట్ వస్తే వ్యాసులు వారు రాసినటువంటి బ్రహ్మసూత్రాన్ని రిఫర్ చేయాలనుకున్నా వ్యాసులు వారు బ్రహ్మసూత్రం అని జ్ఞాన సంబంధంగా రాసినారు మనకి జ్ఞానంలో డౌట్ వస్తే అది చూడాలి ఇకపోతే యోగం యోగ మార్గంలో గనక మనకి ఏదన్నా సందేహం వస్తే పతంజలి పతంజలి యోగ సూత్రం అని రాసినాడు దానిలో మనం చూస్తే సందేహాలు తొలగిపోతాయి అర్థమైంది కదండి యోగానికి పతంజలి జ్ఞానానికి వ్యాసమహర్షి భక్తి కండి నారదుడు ఇప్పుడు ఈ భక్తి మార్గంలో మనకి ఏదైనా డౌట్ వస్తే నారదుల వారిని సంప్రదించాలి ఇది నారదు భక్తి సూత్రం నారదుల వారండి భక్తి సూత్రం రాస్తూ రాస్తూ మధ్యలో వారికి ఒక సంకల్పం కలిగిందండి ఎవరికి నారదుల వారికి ఏం సంకల్పం తెలిసిన గోపికలకు భక్తిని గుర్చి బోధిస్తే ఎంత బాగుంటుందని వ్రజ దేశానికి వెళ్ళాడండి ఇది గోపికలు చోటండి అక్కడికి వెళ్ళాడు అందరినీ ఆహ్వానించాడు గోపికలారా దయచేయండి దయచేయండి మీకందరికీ భక్తిని బోధించాలనే అభిప్రాయం నాకు కలిగింది అందరూ వచ్చి సమావేశమై కూర్చోండి అన్నారు అందరూ వచ్చి కూర్చున్నారు కానీ అందరూ ఒక్క ప్రార్థన చేశారు నారద మహర్షి గారు మాకందరికీ భక్తిని కూర్చు బోధించాలని మీరు చెప్పినారు చాలా బాగుంది కానీ చూడండి గోపికలు చెప్తున్నారు అంత బాగుంది కానీ వినే అవకాశం మాకు తక్కువండి మా మనస్సు నిరంతరం కృష్ణ పరమాత్మ యొక్క పాదారు విందమ్ములను స్మరణ చేస్తున్నది మీ ఉపన్యాసం వినడానికి మాకు తీరిక లేదు దయచేసి క్షమించండి వచ్చిన దారిని వెళ్ళండి అని ప్రార్థన చేశారండి ఎవరు గోపికలు నారదులు వారు ముక్కు మీద వేలేసుకుని నేనేదో భక్తిని బోధించాలని వస్తే నాకే భక్తి అంటే ఏమిటో బోధించేశారు వీళ్ళు అని వెంటనే పరిగెత్తి వెళ్ళి సూత్రం రాశాడండి ఏది భక్తి సూత్రం యథావ్రజ గోపికానాం అని చెప్పేశాడు లోకానికి చక్కని బ్రాడ్కాస్ట్ చేశాడు ఓ భక్తిని గుర్చి తెలుసుకోవాలంటే ముందు గోపికల యొక్క స్వరూపం తెలుసుకోండి గోపికల దగ్గర నేర్చుకోండి వారి మనసు యొక్క క్షణమైనా కూడా ఖాళీగా ఉండదండి ఏ పని చేస్తున్నప్పటికీ కృష్ణ కృష్ణ కృష్ణ అని స్మరణ చేస్తుంటారు వారి వృత్తే చెప్పండి పాలు పెరుగు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారండి ఎవరు గోపికను ఒక గోపిక పాలు పెరుగు కొండ కుండలో వేసుకుని రెండు కుండలు ఏ నెచ్చిన పెట్టుకుని వీధిలో పోతూ ఏమని అన్నదో తెలుసండి విక్రేతు కామాక గోపకన్య మురారి పాదాంబుజ చిత్త వృత్తి దోహవశాదవో గోవింద దామోదర మాధవేతి ఏమండీ ఎవరికైనా పాలు పెరుగు కావాలని కదా అన కేక వేయాలి ఆ అమ్మగారండి అట్లా కేక వేయటం లేదండి ఎవరికైనా గోవిందుడు కావాలనా ముకుందుడు కావాలనా మురారి కావాలనా అని కేకలు వేస్తున్నదడు చూడు విక్రేతు కామాకల గోప కన్య మురారి పాదాంబుజ చిత్త వృత్తి వారి మనస్సు ఎక్కడుంది పాల మీద లేదు పెరుగు మీద లేదు మురారి పాదాంబుజ చిత్త వృత్తి కనుక ఏం చేస్తున్నారు గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవ అని చెప్పి కేకల వేసుకుంటూ వాళ్ళు అమ్ముకుంటున్నారండి కనుక నేను ఈ విషయం గమనించి నారదులు వారండి ఫస్ట్ మార్క్ ఇచ్చాడండి ఎవరికి గోపి కలిగి ఈ భక్తిలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నవారు గోపికలు అని ఆ గోపికల దగ్గర నేర్చుకోండి ఆ భక్తిని సూత్రం కూడా రాసి పెట్టేశాడు యథావ్రజ గోపికానాం అని నారద భక్తి సూత్రంలో ఒక సూత్రం అన్నది కనుక ఇప్పుడు ఈ భక్తి మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఏమంటే భక్తి అంటే ఎటువంటిదో వారి యొక్క చరిత్ర కనుక చూస్తే మనకి తెలుస్తుంది ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ వదిలిపెట్టి ఒకే వస్తువుని ధ్యానించటం పేరు అనన్య భక్తి అనన్య ఈ రోజు కూడా ఆ పదం వస్తుందండి ఈ ఈ అధ్యాయం పదకొండవ అధ్యాయం చివర ఒక ప్రశ్న వస్తుందండి విశ్వరూపం చూపిస్తారు కదా ఈ విశ్వరూపం కేవలం అర్జునుడేనా ఇంకెవరైనా చూడగలరా అనే ప్రశ్న వచ్చిందండి వస్తే కృష్ణ పరమాత్మ ఆయన ఎనిబడి కలిసి ఎవరైనా చూడవచ్చునని చెప్పి ఘంటాపదంగా చెప్పేశాడండి నాహం వేదయిం యథా దేని వల్ల చూడగలరు భక్తి ఎవరికైనా అనన్యమైన భక్తి ఉంటే వారు చక్కగా చూడగలరు ఏమిటి దాని అర్థం అన్యము కానిది ఇతరమైనటువంటి దృశ్య వస్తువులు ఇవన్నీ కలవకూడదండి కేవలం కాన్సన్ట్రేటెడ్ మైండ్ అది అన్యమైన సంకల్పం ఏది లేకుండా ఒక భగవంతుడి యొక్క పదార్ విధము గన మనస్సు దాని పేరు అనన్య భక్తి ఇప్పుడు అందరికీ లేదే ఈ ఇటువరిగెత్తుతుంది మనసు అటు పరిగెత్తుతుంది కాన్సన్ట్రేషన్ లేదండి అది అందుచేత అది అనన్య భక్తి కాదు ఒకే స్వరూపాన్ని ఎడతెగకుండా తైలధార తైల ధార చక్కగా ఏకాగ్రంగా చింతన చేస్తుంటే అది అనన్యభక్తి ఈ అనన్యభక్తి వల్ల ఎవరైనప్పటికి కెన్ సిజ్ విశ్వరూప తప్పకుండా చూడగలరని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాను అండి ఇప్పుడు మహాపవిత్రమైనటువంటి ఒక అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మనం ప్రవేశిస్తున్నాం పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత ఉంటే ఒక్క అధ్యాయంలో నుండి దృశ్యం చూ ఈ విశ్వరూపం చక్కగా మనకి చూపిస్తున్నారండి పదిహేడు అధ్యాయములు బోధలు బోధకి సంబంధించింది ఇది మాత్రం దర్శనం ప్రత్యక్షంగా చూపిస్తున్నారండి కనుకనే దీనికి గొప్ప మహత్వం ఉన్నదండి ఎందుకంటే డైరెక్ట్గా భగవంతుడు చూపించినటువంటిది దీని అసలు ఎందుకు ఇది చూపవలసి వచ్చిందంటే ప్రపంచంలో నుండి దేవుణ్ణి కూర్చున్నటువంటి భావన అందరికీ సరిగా లేదండి దేవుడు ఏదో ఒక లిమిటెడ్గా ఒక చిన్న రూపం ఒక మూర్తి ఒక విగ్రహం ఒక పటం ఇదేండి అండి అందరికి చాలా మందికి తెలిసిన విషయం విశాలమైనటువంటి బ్రహ్మాండం అంతా భగవంతుని యొక్క స్వరూపం అందరికీ తెలియదండి నిజంగా తెలిస్తే ఇక వాడి చరిత్రే మారిపోతుందండి కంప్లీట్ క్యారెక్టర్ విల్ బి చేంజ్ ఇదివరకు కఠినమైనటువంటి హృదయం కలిగిన ఇప్పుడు ప్రేమ దయ కరుణ పరోపకారం కలిగి ఉంటాడు ఎందుకు చెప్పండి ఈ శరీరంలో ఇన్ని అవయవాలుంటే ఎంత ప్రేమ చూపించుకుంటాయి చెప్పండి ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యికి ఎంత సహాయపడుతుంది కంట్లో ఏదన్నా నలకబడితే ఈ చెయ్యి వచ్చి నెమ్మదిగా తీసేస్తున్నదే కానీ కాలుకెళ్ళిన ముళ్ళు గుచ్చుకుంటే ఇతర అవయవాలు వచ్చి దానికి సహాయపడుతున్నాయే చూ ఒకరికొకరు ఒకరికొకరు ఐకమత్యంగా ఈ శరీరంలో ఎంత సహాయపడుతున్నాయో చూడండి భిన్నత్వం ఉన్నది ఈ చెయ్యి వేరు ఈ చేయి వేరు కాలు వేరు అన్ని అవయవాలు వేరు కానీ ఆల్దో దేర్ ఈస్ డైవర్సిటీ దేర్ ఈస్ యూనిటీ అది ఏకత్వం అనేది మన శరీరంలో ఎట్లా ఉన్నదో ఈ సమష్టిలో కూడా అనేక ఇప్పుడు చూడండి స్త్రీ పురుషులు వేరు స్త్రీలు వేరు జంతువులు వేరు రాక్షసులు వేరు దేవతలు వేరు పశుపక్ష్యాదులు వేరు రకరకాలుగా కనిపిస్తున్నాయి కోటాను మంది ప్రాణులు ఏమండి ఒక ప్రాణిని ద్వేషించి ఒక ప్రాణిని బాగా కత్తి పెట్టి కోసి ఏ మన జిహ్వా కోసం ఒక ప్రాణిని భోజనం చేస్తుంటే దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి కేవలం మన శరీర పోషణ కోసం ఎన్ని ప్రాణులు నాశనం అయిపోతున్నాయో మన కళ్ళారా మీరు చూస్తున్నారు కదండి ఇది ఇదేనండి ప్రాణి భగవంతుని యొక్క సేవ ఎట్లా అవుతుంది చెప్పండి ఇది నారాయణుడు ఎక్కడున్నాడు చెప్పండి సమస్త ప్రాణికోటలు కూడా వ్యాపించున్నాడు అని ఊరికి పుస్తకాలు చదవటమే కానీ నిత్య జీవితంలో దాన్ని ట్రాన్స్లేట్ చేయటం లేదండి మనం ఇటువంటి అధ్యాయములు గనక మన చక్కగా అర్థంతో సహా గనక చదివితే అవర్ కంప్లీట్ క్యారెక్టర్ విల్ బీ చేంజ్డ్ ఇమీడియట్లీ ఎందుకంటే ఒక ప్రాణిని మనం బాధ చేస్తే ఆ బాధ ఎవరి బాధ భగవంతుని మనం బాధ చేసినట్టు పూజ చేసేటప్పుడు కానీ సంధ్యావందనం చేసేటప్పుడు కానీ ఒక మంత్రం ఉందండి ఏ మంత్రం వినండి ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారేశ అవకాశం మీద పడినటువంటి నీళ్లన్నీ ఎట్లా నదీ రూపంగా సముద్రంలో కలిసిపోతున్నాయో ఏ దేవుడికి దండం పెట్టినా పరమాత్మకి చెందుతుంది అని దానికి సర్వదేవ నమస్కారేశతి ఈ వాక్యం విని ఒక ఆయన సూచన చేసినాడు ఇంకొక చిన్న మంత్రం కూడా ఉంటే బాగుంటుంది దాని పక్కనే ఏమిటన్నారు సర్వ జీవ తిరస్కారేశతి అన్నాడు ఏ జీవిని ద్వేషించినప్పటికీ అది కూడా భగవంతునికి చెందుతుంది అని రాస్తే బాగుండునే అన్నాడు చూడండి ఎంత చక్కగా సలహా ఇచ్చాడో చూడండి కేవలం ఏ దేవుడికి దండం పెట్టినా భగవంతుడికి చెందుతుంది అనేది కాకుండా ఏ జీవిని మనం బాధించినప్పటికీ ఆ అపచారం దేవుడికి చెందుతుంది సరే అది కనుక తెలుసుకుంటే ఇంకా ఏ ప్రాణికి బాధ చేస్తాడో చెప్పండి లేదు కదా ప్రేమ దయా ఇవన్నీ కలిగి ఉంటాడండి ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి చూడండిది ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మద్విజానత తో మోహేను పశ్యత ఈస్య ఉపనిషత్తు అండి ఉపనిషత్తులు కూడా కొంచెం బాగా చదవటం చాలా మంచిదండి ఎందుకంటే మనకున్నటువంటి శాస్త్ర ప్రమాణాల్లో హైయెస్ట్ అథారిటీ ఉపనిషత్తు అండి తక్కిన తర్వాత వచ్చే అథారిటీస్ ప్రమాణాలు హైయెస్ట్ అథారిటీ మనకు దాదాపు సుప్రీం కోర్ట్ అండి సుప్రీంకోర్టు ఎంత గొప్ప అధారిటీ అవో మనకి ఇది కేసుల్లో ఏ ఉపనిషత్తులు అటువంటి అధారిటీ అండి దాని తిరుగులేదండి దట్ జడ్జ్మెంట్ ఈజ్ ఫైనల్ ఆ ఉపనిషత్తులు నూట ఉన్నాయండి నూట ఎనిమిది నూట ఎనిమిదికి తాత్పర్యాలు రాసినటువంటిది చూడలేదండి కనుక ఆ నూటెనిమిది యొక్క భావాలన్నీ గ్రంథ రూపంగా ఉంటే బాగుండని నూట ఉపనిషత్తులు ఒక గ్రంథ రూపంగా చేసి దాంట్లో ముఖ్యమైనటువంటి మంత్రాలకి తాత్పర్యం రాసి ఉన్నదండి దాని పేరు ఉపనిషత్ రత్నాకరం దానిలో ఒక్కొక్క ఉపనిషత్తులో ఎంత అమోఘమైనటువంటి విషయాలు చెప్పబడి అంటే నేను నోటితో చెప్పడం కాదని అది కనుక బాగా చింతన చేస్తుంది జీవితమే మారిపోతుంది అన్నది చూడండి ఒక మంత్రం చెప్తాను మొదటి ఉపనిషత్తు సర్వాణి భూతాని ఆత్మైవానకో మోహక ఏకత్వం అనుపశ్య బ్రహ్మాండమంతా యూనిటీ ఒకే స్వరూపం తెలుసుకుంటే ఎవరి అసూయ అడుగుతున్నాడు చూడండి ఉపనిషత్ కాదు ఎవరి ద్వేషం ఎవరి మీద రోషం ఎవరిని కొడతావు ఎవరిని తిడతారు చెప్పండి అంతా ఒకే స్వరూపం తెలిసినప్పుడు ఇంకా ఎవరిని బాధిస్తారు కాబట్టి ఈ క్యారెక్టర్ కంప్లీట్లీ చేంజ్ మారిపోతుందండి కనుక ఈ విశ్వరూపం కూడా అందుకేనండి చూపించేది సర అర్జునుడు ప్రశ్న అడుగుతారు ఇప్పుడు ఈ అధ్యాయంలో మొట్టమొదట కృష్ణుడు చెప్పరండి అర్జునుడు గారు తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తున్నారు ఈ అధ్యాయంలో ఏ విధంగా వెల్లడిస్తున్నారో చూడండి కృష్ణ నా మీద అనుగ్రహం చేత మీరు చక్కగా బోధ చేస్తున్నారు ఇప్పటికి ఎన్ని అధ్యాయులైన చెప్పండి పది లేదండి అంటే పది అంశులు మంది తాగారండి ఎవరు అర్జునుడు నా రోగం నా మోహం నా యొక్క సంశయములన్నీ కూడా దూరీకరింపబడినని ఇప్పుడే చెప్పేస్తున్నారండి సామాన్యంగా అందరూ చెప్తారు పద్దెనిమిది అంశులు మందు తాగితే పద్దెనిమిది అధ్యాయములు వింటే అర్జునుడు యొక్క సంశయములు తొలగిపోయినాయని జనరల్గా చెప్తుంటారు దానికి ప్రమాణం ఉన్నదండి ఎక్కడ చివరి అధ్యాయంలో నష్టో మోహ స్మృతి అండి ప్రమాణం అర్జునుడు డైరెక్ట్ గా చెప్పేసినాడు నా మోహం నా సంశేములు నా యొక్క అజ్ఞానం ఇవన్నీ కూడా పోయినాయి అని చెప్పి ఘంటాపదంగా చెప్పేశాడు ఎవరు అర్జునుడు కానీ పది అంశులు ఇంతవరు పది అధ్యాయులు అయినాయండి పది అంశులు మందు తాగాడు వెంటనే అర్జునుడు గారు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు ఈ అధ్యాయం మొదట్లో చూడండి కృష్ణ నా మీద అనుగ్రహం చేత ఏం మీరు బోధ చేసినారో పది అధ్యాయములు దాని వినంగానే నా సంశయములు దూరీకరింపబడిని నా యొక్క మోహం నా యొక్క సందేహములన్నీ కూడా తొలగింపబడ్డాయి చక్కగా తన యొక్క అనుభూతిని వెల్లడిస్తున్నాడని చూడు మదనుగ్రహాయత్మసంజీతం మమ మోహత విగత అంటే నశించిపోయింది మోహం అంటే అజ్ఞానం సుచారం ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు చూడండి అందరికీ ఏదో పద్దెనిమిది అధ్యాయములు విన్న తర్వాత వేరి మోహం పోయిందని చెప్పి అనుకుంటుంటే పద అధ్యాయులకే అర్జునుడు గారు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు మై ఇగ్నోరన్స్ ఇస్ గాన్ మై డౌట్స్ ఆర్ క్లియర్ అని చెప్పి చక్కగా చెప్పేస్తున్నారండి సుచారండి కనుక బట్టి మనం ఏం తెలుసుకోవాలి ఈ మెడిసిన్ హౌ మచ్ పొటెన్షియల్ దిస్ మెడిసిన్ భగవద్గీత అనేటువంటి మందు భవరోగానికి మందు ఎంత శక్తివంతమైందో మనం కొంచెం ఆలోచించండి అది ఇచ్చినటువంటి డాక్టర్ గారు ఎంత గొప్పవాడో ఆలోచించండి ఎవరు డాక్టరు చెప్పండి కృష్ణ పరమాత్మ అవి ఎంత గొప్పవారు మందు ఎంత గొప్పది సేవించిన వారు ఎంత అనుపానంతో జాగ్రత్తగా సేవించినారో అది కూడా మీరు ఆలోచించండి కనుకనే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వచ్చేసిందండి కొందరు మందు సరిగా పథ్యం ప్రకారం వాడు చేయరండి ఏదో రకరకాలుగా అప్పవారికి రోగం సరిగా పోదండి అట్లా కాదే అర్జునుడు ఎంతో పథ్యం దాన్ని జాగ్రత్తగా దాన్ని వాడుకున్నారండి వారు చెప్పినటువంటి బోధను నిత్య జీవితంలో బాగా చింతన చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని ఆచరణలో పెట్టారు వెంటనే వారికి పోయింది ఏది ఈ మోహం అనేటువంటి కనుకనే మనుగ్రహాయ్యాండర్లైన్ మా ఇన గాన్ బాన్ అని చెప్పేసి ఘంటాబద్ధంగా చెప్పేస్తున్నాడు ఇది ఎప్పుడు సంభవిస్తుంది చెప్పండి చెప్పేటువంటి గురువు గారు ఎంతో అనుభూతి పొందినటువంటి మహనీయుడుగా ఉండి వినేటువంటి శిష్యుడు అర్హత కలిగినటువంటి శిష్యుడుగా ఉంటే ఇఫ్ ది మాస్టర్ ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇఫ్ ది డిసైపుల్ ఈజ్ ఏ క్వాలిఫైడ్ డిసైపుల్ ఇటువంటి రిజల్ట్ వస్తుందండి లేకపోతే రాదు గురు శిష్యులు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలండి సార్ ఇప్పుడు టెలిఫోన్ మీరు చెవిలో రిసీవర్ పెట్టుకుని టెలిఫోన్ వింటున్నారండి చెప్పేటువంటి వాడు జాగ్రత్తగా ఉండాలండి ఆయన రిసీవర్ చేతిలో పెట్టు చెవిలో పెట్టుకోవాలి వినేటువంటి వాడు కూడా రిసీవర్ చెవిలో పెట్టుకోవాలండి ఇద్దరు జాగ్రత్తగా ఉన్నప్పుడే ఈ సంభాషణ మనకి వినిపిస్తుందండి చూచారా ఒకరు కొంచెం జాగ్రత్తగా ఉంది ఇంకొకరు అజాగ్రత్తగా ఉంటే మాటలు వినిపించవండి అదేవిధంగా గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి విషయం అందరికీ తెలుసును ఇక్కడ అర్జునుడు గారేమో అర్హత కలిగినటువంటి మహనీయుడు వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్లడి అద్భుతమైనటువంటి పరిణామాలు కలిగినాయి పద్దెనిమిది అధ్యాయముల వరకు మనం వేచి ఉండవలసిన పని లేదండి పదకొండవ అధ్యాయంలోనే రిజల్ట్ వచ్చేసిందండి ఏం రిజల్ట్ చెప్పండి మోహో ఎం విగో మమ అర్జును యొక్క ఆ మోహం ఆ సందేహములన్నీ కూడా పటాపంచలైపోయినాయి అండి అనిపి చక్కగా బోధించినప్పటికీ శిష్యుడు ఏకాగ్రంగా వినకపోయినా శిష్యునికి అర్హత లేకపోయినా శిష్యునికి హృదయ పవిత్రత లేకపోయినా ఇటువంటి రిజల్ట్స్ కలగవండి ఒక ఆశ్రమంలో జరిగిన విషయం చెప్తున్నాం నలుగురు శిష్యులు ఉన్నారండి ఒక గురువు గారికి ఆ ఆశ్రమం ఎక్కడున్నో తెలుసు ఒక పట్టణానికి ఐదు మైళ్ళ దూరంలో ఉందండి ఒక పట్టణం సిటీ పెద్ద సిటీ దానికి ఐదు మైళ్ళ దూరంలో ఏకాంతంగా ఒక ఆశ్రమం ఉంది గురువు గారు శిష్యులు ఉన్నారండి ఒకనాడు ఏమైంది తెలుసు ఈ ఆశ్రమంలో ఏదైనా కనుక వస్తువులు కావాలంటే ఈ శిష్యులు వెళ్ళి టౌన్లో సిటీలో ఆ పదార్థములు కొని తెస్తూకుంటుంటారు ఈ ఆశ్రమంలో వాడుక కోసం ఈ విధంగా నలుగురు శిష్యులు అప్పుడప్పుడు పోతుంటారు వస్తుంటారండి పదార్థములు తీసుకున్న ఆశ్రమ అవసరాలకి ఒకనాడు ఏం జరిగిందంటే పట్టణంలో ఒక పెద్ద ట్రాజెడీ మహా ఆపత్తు జరిగిందండి ఏంటంటే లారీ పోతుంటే ఎవడో దాని చక్రాల కింద పడ్డాడు అనిపిస్తుంది పగిలిపోయిందండి మెదడు బయటికి వచ్చిందండి ఆంత రక్తస్రావం అయిపోయింది ఓ చుట్టు అంత పోలీసులు మనుషులు ఆంత చేరినారు ఎవడు వీడు ఎవడు వీడు ప్రతి మావాడు కాదు మావాడు కాదని చెప్పి ఎవ్వరు మా చెప్పలేదండి వాడు ఎక్కడో పరాయి వచ్చి దాని కింద పడ్డాడు పోలీసులు బాగా విచారణ చేస్తున్నారు అక్కడ ఈ ఆశ్రమ సంబంధంగా తెలిసిన వాళ్ళు ఎవరో కొందరు ఉన్నారండి ఈ గురువుగారికి నలుగురు శిష్యులు ఉన్నారు కదా వాళ్ళలో అప్పుడప్పుడు వస్తుంటారు కదా ఇక్కడికి ఆ శిష్యులు ఎవరైనా ఇక్కడికి వాళ్ళలో ఎవడైనా పడ్డాడేమో ఈ చక్రం కింద అని చెప్పి పరిగెత్తాడండి ఒక ఆయన ఆశ్రమానికి గురువుగారు మీ శిష్యులు నలుగురు పట్టణానికి వచ్చారా అన్న నలుగురు వచ్చారు అన్నాడండి స్వామి పెద్ద ప్రమాదం జరిగిందండి ల చక్రం కింద పడి తల పగిలిపోయింది ఒక ఆయనకి మెదడు బయటకు వచ్చింది మీ శిష్యులు అవునో కాదు కొంచెం వచ్చి చూడండి మీరు నలుగురు వచ్చారని చెప్పారు గురువు అన్నాడు మీ మాటలను బట్టి చూస్తే మా శిష్యులు కాదు అని వేశాడు చెప్తారండి మీరు మీరు చెప్పారు కదండి తల పగిలి మెదడు బయటకు వచ్చిందని చెప్పారు కదా మా శిష్యులకి మెదడే లేదు అన్నాడండి ఆయన బ్రెయిన్లెస్ బ్రెయిన్లెస్ ఫలొచ్చు అనమాట వాడు మెదడు లేనటువంటి ఎంత కష్టం చెప్పండి అటువంటి వాళ్ళకి బోధ చేయటం కనుక గురువు శిష్యుడికి బోధ చేయాలంటే కొంచెం కామన్ సెన్సు కొంచెం బ్రెయిన్ ఉండాలండి మెదడు ఇప్పుడు అర్జునుడు గారి మెదడు ఎంత తీవ్రంగా ఉందో జాగ్రత్తగా చూడండి మొదటి నుంచి వైరాగ్యం కాజయం కృష్ణ్యం సుఖాని గోవిందోవి నోరు తెరవంగానే వైరాగ్యం ఉట్టి ఎవరికి అర్జునుడికి చూడండి I don't care for kingdom, nor for luxuries nor for anything. All these earlier cards can't change, May this encounter is not those who pray. A newàngar estos gifts can be yours, No one might ask as a dv Guy maybe do incentive al aña. These are the results with you. Wish we arrived until when you came in the May of this error, Azturth said allлось using this, которую somebody said, ఆహా నా జ్ఞానం నా మోహం నా సంశయములు అంతరించిపోయినాయి కానీ బట్ అంటాను మీ యొక్క విశ్వవ్యాపకమైనటువంటి స్వరూపం చూడాలనే అభిప్రాయం నాకు ఉన్నది ఏ చూపండి అని అడగలేదండి ఆ ఎంత మర్యాద కొంచెం బాగా ఆలోచిస్తుంది మహనీయులు ఈ విధంగా కమాండు డిమాండ్ ఇటువంటి ఏమి ఎంత వినయంగా అడుగుతున్నాడు చూడండి అర్జునుడు గారు గురుదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మను విశ్వరూపం చూడాలనే అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు ఎంత వినయంగా అడుగుతున్నాడు చూడండి మన్యసేది అంటే ఇఫ్్యం మయాభోశ్వర తోత్వం దర్శయాత్మానమ్యయం కృష్ణ విశ్వరూపం బ్రహ్మాండమంతా వ్యాపించిన స్వరూపం చూడాలనే అభిప్రాయం నాకున్నది చూడటానికి నాకు అర్హత ఉన్నదని తమరు భావించే పక్షంలో దయచేసి చూపించండి నాకు చూడటానికి అర్హత లేదని తమరు భావిస్తే చూపవద్దు అంటున్నాడు చూడండి ఇఫ్ఐ ఆం క్వాలిఫైడ్ టు సిరూప ప్లీజ్ షో మీ ఇఫ్ ఐ ఆమ్ నాట్ క్వాలిఫైడ్ డు నాట్ షో మీ ఇదండి వారి ప్రార్థన ఇఫ్ అంటాడు మన్యసేది త్రష్టమితి ప్రభో యోగేశ్వర తోత్వం దర్శయాత్మానం దీని పేరు ఏమంటాడు తెలుసండి పరిప్రశ్న గురువుని ప్రశ్న అడగకూడదండి ప్రశ్న అంటే మామూలుగా మోటుగా అడగటం ఏమండి చూపించండి చెప్పండి ఈ విధంగా అడగటం ప్రశ్న వీరట్లా కాదు పరిప్రశ్న ఈ పరిప్రశ్న ఎటుకే శిష్యుడు గురువు దగ్గర ఉండాలో మొన్న నాలుగవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను గురువు దగ్గర ఉండాలో చెప్పండి ముందు సాష్టాంగ నమస్కారం పెట్టాలని చిన్న నమస్కారం కాదు సాష్టాంగ నమస్కారం పెట్టండి ప్రణిపాతేణిపాతం చూడండి అన్ని అంగములు కూడా నేలకి తగలాలంటారు ఆ వినయం చూడండి తద్విద్ది ప్రణిపాతే చూడండి ప్రశ్న కాదు పరిప్రశ్నే సేవ విసరండి గురువు గారికి విసిరి కను విసరండి లేకపోతే ఊడవండి కొంచెం ఇది ఒక సేవ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞాని నస్తత్వదర్శన మీరు కనుక ఈ విధంగా వినయ విధేయతలు కనుక ప్రకటిస్తే వారు ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో మీకు బోధ చేస్తారు కాకుండా అహంకారం గర్వం కనుక మీరు ప్రకటిస్తే వారు చెప్పరు చెప్పబోతే వచ్చే నష్టం ఏంటి మనం నష్టపడతాం చూచరు అరాధమైనటువంటి రహస్యాలు మనకేం తెలుసు అండి చూచారు ఇటువంటి సైన్స్ చెప్పండి ఇది ఇదంత సటిల్ సబ్జెక్ట్ అది మనస్సుకు సంబంధించినటువంటిదండి ఫిజికల్ కాదు ఇది మెంటల్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఇది అనుభవం కలిగిన వారికి తెలుస్తుంది అని తక్కిన వారికి తెలుస్తుంది కాబట్టి మనం ఎంతో వినయ విధేయతలతో గారి సేవ చెయ్యాలి ఇప్పుడు అర్జునుడు గారికి ఆ క్వాలిఫికే ఉన్నది కాబట్టి ఆ ఎటికెట్ బాగా తెలుసు కాబట్టి వినయంతో ప్రశ్న చేస్తున్నాడు కృష్ణుడు గారు దానికి జవాబు చెప్తున్నారు చూ నాకు అర్హత ఉంటే అడిగాడు కదా ఎందుకు అర్హత లేదు తప్పకుండా ఉన్నది కా వారికి తెలుసును అందుచేత ఓ అర్జున చక్కగా మీకు చూపిస్తున్నాను మీరు దర్ దర్శించి చూడండి విశ్వరూపం అని ఒక చిన్న వాక్యం చెప్తున్నారండి ఎవరు కృష్ణ పరమాత్మ ఇప్పుడే చూపిస్తున్నారు విశ్వరూపం కానీ అర్జున ఈ కళ్ళ మీరు చూడలేరు అన్నారు ఈ కళ్ళు చూడండి ఏం కళ్ళు ఇప్పుడు అందరు చూసే కళ్ళు ఏమిటండి తోలు కళ్ళు తోలు కళ్ళు జడమైనటువంటి నేత్రాలు దీంతో కనిపించేది ఏం చెప్పండి అన్ని నశించిపోయే పదార్థాలు కనిపిస్తాయండి ఈ కంటి చేత ఏది కనిపిస్తుందో ఇట్ మస్ట్ పెరిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏదైనా చూడండి ఈ కంటితో ఏది మనకు కనిపిస్తుందో ఇది కాలగర్భంలో నశించిపోతుందండి మరి భగవంతుని కంటితో చూడాలంటే అది కూడా నశించిపోవాలి కదా చూ కనుక నేను శ్రీకృష్ణవరమాత్మ ఈ కంటితో కాదు దివ్యం ద్రష్ం అనేవ స్వచక్షుష దివ్యం దామి చు పశ్చిమే యోగమైరం దివ్యనేత్రం ఇస్తాను చూడవయ్య అని అది దివ్యనేత్రం ఇచ్చాడండి ఎవరికి అర్జునుడికి మీలో సందేహం కలగచ్చు ఏమండి దివ్యనేత్రం ఇది అర్జున్ గారికి ఒక్కరికైనా ఇంకెవరికి ఇవ్వరా లేకపోతే దివ్యనేత్రం ఏదైనా జనరల్గా అమ్ముతారా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అని కొందరికి సందేహం కలగచ్చు ఈ దివ్యనేత్రం అనేది ఒకరి సొత్తు కాదండి ఇది ఎవరైనా అర్హత కలిగి ఉంటే తప్పకుండా వారికి జ్ఞాననేత్రం దివ్యనేత్రం కలిగి తీరుతుంది ఏమిటి దాని క్వాలిఫికేషన్ అనన్య భక్తి ఇప్పుడు చివరికి చెప్తారు ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను ఇంకొకటి మాల ఉన్నదనుకోండి మాలలో పుష్పాలు కనిపిస్తున్నాయి దారం కనిపించదు కానీ దారం మీరు చూడగలుగుతున్నారు ఏ నేత్రంతో చెప్పండి దారం అనేది లోపల ఉన్నది ఈ కంటికి దారం కనిపించదండి వివేకం అనేటువంటి నేత్రానికి దారం కనిపిస్తున్నది చూసారా ఆ వివేకమనే నేత్రమే అసూక్ష్మైనటువంటిదండి జ్ఞాన నేత్రం పాలలో వెన్న ఉన్నదా లేదా చెప్పండి ఈ కంటికి వెన్న కనిపించదండి వివేకమనే నేత్రానికి వెన్న కనిపిస్తున్నది పాలలో వెన్న ఉన్నది అది ఏ విధంగా కనిపిస్తున్నది దాన్ని ముందు వేడి చేయండి హీట్ చేయాలి దాన్ని బాబు పెరుగవుతుంది దాంట్లో తోడు పెట్టాలి పేర పెట్ట వాళ్ళు మధ్య చిలకవాలి అప్పుడు వెన్న బయటపడుతుంది చూచా దాంట్లో ఉన్నది కానీ అందరికీ కనిపిస్తుంది అది ఒక సాధన చేత బయటపడుతుంది అదే విధంగా మాల పుష్పమాలలో దారం ఉన్నది చూడండి చిన్నపిల్లవాడు అంటాడు లేదంటాడు వాడు ఎందుకు లేదు దారం నాకు అంటాడు అదే విధంగా ఇప్పుడు నాస్తికుడు కానీ ఎవడైనా ఎవరి దేవుడు ఉన్నాడా అని అడగండి లేడు ఎందుకు లేడు నాకు అంటాడు కనిపించిన వస్తువు లేదని ఎట్లా చెప్పండి ఇప్పుడు ఆకాశం ఆకాశం కనిపిస్తుందా చెప్పండి లేని వస్తువు ఇప్పుడు నాస్తికుడు దేవుడు నాకు కాబట్టి లేడు అని చెప్తున్నాడు కదా ఆకాశం కనిపిస్తుందా గాలి కనిపిస్తున్నదా అంత మాత్రం చేత గాలి లేదా చెప్పండి సరే పోనీ అవన్నీ వద్దండి మీ కన్ను మీకు కనిపిస్తున్నదా చెప్పండి ఎవడి కన్ను వాడి కనిపించదండి అర్థం ఉంటే గాని కనిపించదు అంత మాత్రం చేత కన్ను లేదా వీపు మీ వీపు మీకు కనిపిస్తున్నదా కనిపించిన వస్తువు లేదని ఎట్లా అంటారండి పగ నక్షత్రాలు కనిపించవండి అంత మాత్రం చేత లేవా చెప్పండి కనుక బ్రహ్మాండమంతా వ్యాపించిన వస్తువు కంటికి కనిపించకపోయినా వివేకం అనేటువంటి నేత్రంతో మనం చూడగలుగుతున్నాం అజే జ్ఞాననేత్రం తుజు ద్రష్మేక్షుష దివ్యం చుచి అర్జున దివ్య నేత్రం ఇస్తున్నాను చూడవయ్యా అని భగవంతుడు దివ్య నేత్ర అంటే ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వివేకమనే నేత్రం ఎవరైనా పొందవచ్చును అనన్యమైనటువంటి భక్తి చేతని కృష్ణ పరమాత్మ చెప్పబోతారు ఇప్పుడే ఆ భగవానుడు వీరికి అనుగ్రహించినారు ఆ దివ్య చక్కగా విశ్వరూపం చూస్తున్నారు ఆ వర్ణిస్తుంటే ఎంత అమోఘంగా ఉంటుందంటే నిజంగా ఈ ప్రార్థన అండి దివ్యమైనటువంటి ప్రార్థన అండి స్తోత్రం చేస్తాడు అర్జునుడు అని ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సంజయులు వారు కూడా ఒక వాక్యం చెప్పారండి ఏమిటంటే బ్రహ్మాండమంతైను కూడా ఆ విశ్వరూపంలో ఒక్క చోట ఇమిడి ఉన్నదట్టండి ఇహం జగత్సం ప్రిభక్తమనే కదా అంటాడు ఎవరు కృష్ణ పరమాత్మ ఈ సంజయులు వారు కూడా అదే భావన చెప్తారండి చాలా ఇహ ఇకస్థం జగత్నం పశ్చాం కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పినారు వీరేం చెప్పినారు సంజయులు వారు జగత్కృష్ణం ప్రవిభక్తమనే కథ అపశ్యేవదేవస్ పాండవస్థ ఇద్దరు ఒకే విషయం ఏమిటి ఏకస్థం అనేటువంటిది కామన్ గా ఉందండి తత్ర ఇక స్థం అని చెప్పి సంజయ్ లో చెప్పారు పరమాత్మ అని చెప్పినాడు కృష్ణవరు ఇహస్థం జగత్ ఈ జగత్ అంతా ఒక్క చోట లిమిటెడ్గా ఉంది బ్రహ్మాండం ది హోల్ యూనివర్స్ ఈ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ గాడ్ భగవంతుల్లో ఒక చిన్న పార్ట్ అండి ఇంకా ఎంత ఉన్నదో చెప్పలేవండి వీ కెనాట్ గేజ్ అది కొలిచేటువంటి విషయం కాదండి పాదోశ విశ్వాభూతాన్ని త్రిపాద్యామృతం దివి అంటే చూడండి మన పురుషోప్తంలో దాంట్లో పాదోశ విశ్వాతాని త్రిపాద్యామృతం దివి ఒక్క పాదంలో ఇదంతా ఉన్నదట్టండి ఇంకా మూడు పాదాలు పైన ఎంత విశ్వవ్యాపకమైనటువంటి స్వరూపం చూడండి అర్జునులు వారి స్వరూపం చూచి స్తోత్రం చేస్తారండి ఆ స్తోత్రం ఎంత దివ్యంగా ఉంటుందంటే ఆ సంస్కృత భాషని దక్కినంత అనుష్ఠుప్ ఛందస్ అండి భగవద్గీతలో అన్ని శ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్సు ఈ అధ్యాయంలో మాత్రం కొంచెం ఈ శ్లోకాలండి పెద్ద శ్లోకాలుగా ఉంటాయండి ఛందస్సు మారిపోయింది అది అర్జునుడు గారు నమస్కారం చేసి పశ్వామివ దేవదేహే సర్వాంస్తాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీ కమలాసనస్థం ఋషింశ దివ్యాన్ అనేక బాహూదరేత్రం పశ్చామిర విశ్వరూప అమృతం తాగినట్టు సంస్కృతం కొంచెం రావాలండి సంస్కృతం కొద్దిగా వస్తే ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అర్థం భావన చేస్తుంటే అమృతం తాగినట్టుగా ఉంటుందండి కనుకనే మన వేదాంత భేరీలో సంస్కృత పాఠం ప్రతి నెల మేము వేస్తుంటాం ఎందుకంటే గాంధీ గారు చెప్పినట్టుగా భగవద్గీత నే అర్థమయ్యేటంత సంస్కృతం వస్తే చాలు అన్నాడండి ఎవరు గాంధీ గారు భగవద్గీత అర్థమయ్యేటంత సంస్కృతమైనా కొంచెం నేర్చుకుంటే చక్కగా అమృతం తాగినట్టుగా ఆ సంస్కృత భాష రానటువంటి దోషం అక్కడక్కడ వ్యవహారంలో ప్రతిబింబిస్తున్నదండి చిన్న దృష్టాంతం చెప్తాను ఒక పట్టణంలోనండి పెద్ద చాలా ఆఫీసులు ఉన్నాయండి రెవెన్యూ ఆఫీసులు ఇంకా ఇతర ఆఫీసులు చాలా ఉన్నాయండి ఆదివారం వచ్చిందండి రెవెన్యూ ఆఫీసర్లు పది మంది గుడికి వెళ్ళారండి దేవాలయానికి అక్కడ అర్చన చీటి ఉన్నారండి ఐదు రూపాయలు ఇస్తే అష్టోత్తరం చెప్తారండి ఆ ఐదు రూపాయలు చీటి ఈ రెవెన్యూ ఆఫీసర్లు పది మంది కొని వారి గోత్రాలతో వారి పేర్లతో పూజ చేయిస్తున్నారండి పూజ అంతా అయిన తర్వాత అండి పూజారి సర్వే సుఖినో భవంతో అన్నాడండి అప్పుడండి ఈ రెవెన్యూ ఆఫీసర్లకి ఒళ్ళు మండిందండి ఏమయ్యా పూజారి మేము ఐదు రూపాయలు ఇచ్చి టికెట్ కొని పూజ చేస్తుంటే సర్వే సర్వే డిపార్ట్మెంట్కి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ జాగ్రత్త అన్నారం అప్పుడు పూజారి అన్నాడు సర్వే అంటే సర్వే డిపార్ట్మెంట్ కాదయ్యా అందరూ క్షేమంగా ఉండుగాక అని అర్థం అన్నారండి సార్ సర్వే అంటే అదొక డిపార్ట్మెంట్ అనుకున్నారు వీళ్ళు సర్వే అంటే అందరూ సంస్కృతంలో అది తెలియక నా గందరగోళం జరిగిందండి సార్ కనుక కొంచెం సంస్కృతం ఉన్న నేర్చుకుంటే వ్యవహారంలోనండి అన్ని చక్కదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది భగవద్గీతలో ఇటువంటి శ్లోకాల యొక్క అర్థం కూడా బాగా మననం చేయడానికి అవకాశం ఉంటుందండి ఇప్పుడు అర్జునుడు స్తోత్రం చేస్తూ ఆ విశ్వరూపాన్ని చక్కగా స్థుతి చేస్తూ ఆఖరికి రెండు ఉపమానములు చెప్తాడండి అర్జునులు రెండు ఉపమానములు నది యథానదీనాం బహవంబువేగాహ సముద్రమేవాి వ్యజ్వలంతి ఓ కృష్ణ నదులన్నీ ఏ విధంగా సముద్రంలో కలిసిపోతున్నాయో అదే విధంగా ఈ ప్రాణికోట్లన్నీ కూడా మీ కాలగర్భంలో ప్రవేశించి పోతే విలీనమైపోతున్నాయి అని చెప్పేసి నదులు చూడండి మళ్ళా నామరూపాలు ఉండవండి సముద్రంలో కలిసిపోయి అదే విధంగా ఈ ప్రాణి కోట్లందరూ కూడా నీళ్ళు కలిసిపోతున్నారు లైవ్ అయిపోతున్నారు అని చెప్పి చక్కని దృష్టాంతం చెప్పినారు మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఉపమానం ప్రమిదలో దీపం వెలిగించారండి మిడుతలు మిడుతలు వచ్చి పాపం ఏదో ఆకర్షింపబడి ఆ నిప్పులో పడి చచ్చిపోతున్నాయండి అది ఒక ఉపమానం యథా ప్రదీప్తం జలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగా తథైవ నాశాయ విశంతిలో కాస్తవాపి వస్త్రాన్ని సమృద్ధవేగా ఓ కృష్ణ ఈ ప్రాణికోట్లన్నీ కూడా విడతల వలె వచ్చి నీలో పడిపోయి సర్వనాశనం అయిపోతున్నాయి లైవ్ అయిపోతున్నాయని చెప్పి చక్కని దృష్టాంతం చెప్తున్నారు ఈ విధంగా చెప్పి ఒక ప్రశ్న అడుగుతున్నాడు కృష్ణ ఎవరు మీరు వండర్ఫుల్గా ఉంది మహాఆశ్చర్యకరంగా ఉంది మీ యొక్క స్వరూపాన్ని చూస్తుంటే కువార్యు అని ప్రశ్న చేశాడు చెప్పండి మీ యొక్క స్వరూపం ఎంత చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది మీరు ఎవరు అని ప్రశ్న అడుగుతారు వెంటనే కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నారు విశ్వరూపంతోనే చెప్తున్నారండి కాలోస్ లోకయృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్త మిహ రుతేపిత్వాష్యం సర్వే స్థిత ప్రత్యనీకేయోధా అర్జున నేనెవరని అడుగుతారా కాలస్వరూపుణ్ణి చూ కాలం అంటే ఏమి చెప్పండి ప్రతిదీ కూడా కాలగర్భంలో ఉండిపోతుంది లైవ్ అయిపోతుంది ఏదైనప్పటికీ నీ కాలాన్ని దాటినటువంటిది లేదండి దృశ్యవస్తువు అటువంటి కాలస్వరూపుణ్ణి నేను కాలుడంటే యముడనే అర్థం కూడా ఉన్నదండి కాలుడు కాలస్వరూపం అందరి కబళం చేస్తుంది అటువంటి స్వరూపం నేను అని చెప్తాడు ఎవరు శ్రీకృష్ణ కాలోస్మి లోకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తమి ప్రవృత్త అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక దృశ్యం చూపిస్తున్నాడండి ఎక్కడ విశ్వరూపంలో ఏమిటో తెలుసు ద్రోణుడు భీష్ముడు జయద్రథుడు కర్ణుడు చనిపోయినటువంటి దృశ్యం చూపిస్తున్నారండి యుద్ధం మొదలుపెట్టలేదు అంత సజీవంగానే ఉన్నారండి అందరూ బతికే ఉన్నారండి ఎక్స్పార్టీ లీడర్స్ అండి వీళ్ళు ఏ ఈ విశ్వరూపంలో ఏం చూపించారో తెలుసండి ద్రోణం వ్యధిష్ట అర్జున చూడవ ద్రోణుడు చనిపోయినాడు శవం చూపించాడండి ఈ విశ్వరూపంలో ఆశ్చర్యం ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు ఒకళ్ళ మీద ఒకళ్ళ బాణాలు వేసుకోలేదు అంత క్షేమంగానే ఉన్నారు అంత సజీవంగానే ఉన్నారు ఈ దృశ్యం ఎందుకు చూపించినారో కొంచెం ఆలోచించాలండి మనం చనిపోయిన వాళ్ళ లిస్టు చూడండి శవాలు ద్రోణుడు భీష్ముడు జయద్రథుడు కర్ణుడు ఇంకా ఇతరమైనటువంటి యోధాగ్రేసారు చూడండి ద్రోణం చీష్మం ఏమిటి కారణం చెప్పండి ఏదో ఒక ప్రబలమైన కారణం లేని శ్రీకృష్ణ వారు మాత్రమే చూపడండి ఏమిటండి కారణం జంప్ ఇన్ టు ది ఫ్యూచర్ ఇదే భవిష్యత్తులోకి గంతేయండి వర్తమాన కాలంలోనే పరిమితంగా ఉండటం అనేది సామాన్యుల స్వభావం అండి పెద్ద తెలివి గల స్వభావం కాదు ఇప్పుడు పశువు పశు ఏ ఎక్కడ ఉంటుందో తెలిసినా వర్తమానం అంతే ఇప్పుడే తినటం తాగటం నిద్రపోవటం సంతానం కనటం ని ఇంతేనండి దానికంతే వర్తమాన కాలమే కానీ భవిష్యత్తు దానికి జ్ఞాపకం లేదండి దాని దృష్టిలో ఫ్యూచర్ అనేది లేనే లేదండి కానీ తెలియగలవాడు కొంచెం ఆలోచిస్తాడు వాట్ బికమ్స్ ఆఫ్ మై ఫ్యూచర్ వాట్ బికమ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇన్ ఫ్యూచర్ వాట్ బికమ్స్ ఆఫ్ మై బాడీ ఇన్ ఫ్యూచర్ అని బాగా ఆలోచిస్తాడు భవిష్యత్తులో నా శరీరం ఏమైపోతుంది నా భార్య ఏమవుతుంది నా బిడ్డలు ఏమవుతారు నా ధనం ఏమవుతుంది ఈ ప్రపంచం ఏమైపోతుందని ఇప్పుడే ఆలోచిస్తాడండి చూచారు ఎవరు అందరూ కాదండి కొంచెం దూరదృష్టి గలవాడు దూరదృష్టి గలవాడు భవిష్యత్తు జ్ఞానం ఇప్పుడే ఆలోచిస్తాడండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్తుని ఇప్పుడే చూపిస్తున్నాడు ద్రోణం భీష్మం యుద్ధ స్వజేత చిన్న దృష్టాంతం ఆనాడు బుద్ధదేవుడు అండి శుద్ధోదరుని యొక్క కుమారుడైనటువంటి ఏకైక కుమారుడండి ఆయనే వారసుడు కానీ వివాహమైంది అన్ని చక్కగా అనుభవిస్తున్నాడు సంపదలు ఒక ఆలోచన వచ్చిందండి ఎందుకు వచ్చిందంటే ఊరికే రాలేదండి రథం మీద ఊరు బయటికి పోయినాడండి పోతుంటే ఎవరో కర్ర పట్టుకుని ఒక ముసలా అయిన ఇటు అడ్డంగా తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు ముసలివాళ్ళు కనిపించకుండా చేశాడండి తన దేశంలో ఎందుకంటే ముసలివాళ్ళను కనుక చూస్తే తన కుమారుడికి వైరాగ్యం కలుగుతుందేమో అనేటువంటి వైరాగ్యం కలిగితే రాజ్యం వదిలిపెట్టి పోతాడేమో కుమారుడు అనేటువంటి తన రాజ్యంలో ముసలివాళ్ళు లేకుండా చేశాడండి ఎవరు శుద్ధోదరుడు తన రాజ్యంలో ఎవరో చావకుండా చేశాడండి ఎందుకంటే శవాన్ని చూస్తే కుమారుడికి వైరాగ్యం కలుగుతుందేమో ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నాడండి ఎవరు శుద్ధవుతూ కానీ ఎవరో తప్పాడండి అక్కడ ఒక ముసలాయన తప్పి పుచ్చేసాడు అడ్డంగా కర్ర పట్టుకుని ఇటు అడ్డంగా పుచ్చేసాడు క్రాస్ చేశాడు రోడ్డుని బుద్ధుడు ఇంతవరకు ముసలాయన్ని చూడలేదండి ఎందుకంటే తండ్రి ఈ విధంగా తయారు చేశాడు ముసలవాళ్ళు కనిపించకుండా వీడెవడో వంగి ఇటు కర్ర పెట్టుకుని పోతుంటే చన్నుడనే సారథి నడు రథం చన్నుడు గారు ఇటు జంతువు పోయిందే జంతువు పేరేమిటి అని అడిగాడండి స్వామి క్షమించండి జంతువు కాదు మనుష్యుడే మనుషుడు వంగుతాడా అని అడిగాడండి తప్పకుండా వంగి తీరుతాడు బాల్యము యవ్వనము అయిన తర్వాత ముసలితనం వస్తుంది అప్పుడు తప్పకుండా వంగుతాడు అన్నాడండి చనుడు అందరూ వంగుతారా అని తప్పకుండా వంగుతాను నేను కూడా వంగుతానా అని చెప్పకూడదు గానీ వంగి తీరుతారు అయ్యయ్యో నారాయణ భవిష్యత్తులో ముసలితనం అనే వచ్చి నన్ను బాధించుతాను భూతున్నదే నన్ను ఎట్లా అప్పుడే మనసులో బాధ కలిగిందండి సరే ప్రధాని ఇంకా కొంత దూరం పోయి ఫోన్ ఇచ్చాడండి ఒక ఊరేగింపు ఇది అడ్డంగా వచ్చిందండి ఏ ఊరేగింపు తెలిసినా గోవిందోవిందా ఎవడో చచ్చాడండి వాడిని శ్మశానానికి ఊరేగింపు అసలు వాడు చావకూడదండి వాడు ఎవడో తప్పాడు పోలీసులు కళ్ళు కప్పాడండి వాడు తప్పించుకుని పోయినాడు వాడు ఊరేగింపు పోతున్నది ఏమిటి ఆ ఊరేగింపు అని అడిగాడు బుద్ధుడు ఏం లేదండి ఎవడో చనిపోయినా వీడు చావటం ఏమిటి ఇంతవరకు చావు తెలియదండి బాల్యము యనము వార్థక్యమో అయిన తర్వాత మరణం అనేది ఒకటి వస్తుంది మహానుభావ ఎవరో చనిపోయినాడు శవం జడమైపోయింది శరీరం జడమైంది ఊరేగిస్తూ పాతి పెట్టడానికి దహణం చేయటానికి రామ రామ శరీరం జడమైపోతుందా అటువంటి మరణం అనేది వస్తుందా అందరికీ వస్తుందా అని అడిగాడు తప్పకుండా వచ్చి తీరుతుంది జాత స్నేహి ధ్రువ ఎవరో చంద్రుడు నాకు కూడా వస్తుందా అని బుద్ధుడు అడిగితే స్వామి చెప్పకూడదు కానీ అందరికీ వచ్చి తీరుతుంది అన్నాడు ప్లీజ్ టర్న్ బ్యాక్ అన్నాడు చెప్పండి రథాన్ని చూడు మనస్సు మారిపోయింది మరణము వార్థక్యమో అనేటువంటి పెనుభూతాలు ఎదురుగుండా ఉంటే నాకు శాంతి ఎక్కడా నేను పెద్ద రాజ్యాధిపతి అవుగాక ఈ శరీర విషయం చేసేది భవిష్యత్తులో ఇది మహా బాధలు అనుభవించబోతున్నదే ముసలితనంలో సావులో వాటిని ఎట్లా జయించేదని చెప్పి రాత్రి అంతా విచారణ చేశాడు తెల్ల వార్తావన గానీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు దీన్ని అంతు తేల్చకపోతే ఇంకా జీవితంలో స్వారస్యం ఎక్కడున్నది జీవితంలో ఆనందం ఎక్కడుంది తినటం తాగటం పశువులు కూడా చేస్తున్నాయి కదా మానవుడి ఒక గొప్పతనం ఏమిటని చెప్పి అన్ని వదిలిపెట్టి పోయినాడండి వై రాత్రంతా చక్కగా విచారణ చేసినాడండి జరా మరణం మన భగవద్గీతలో కూడా ఈ రెండింటిని కూర్చున్న ప్రస్తావన ఉన్నదండి ఏ ప్రాణికైనా ఈ రెండు బాధిస్తాయండి జరా మరణ జరా అంటే ముసలితనం మరణం అంటే మృత్యువు ఈ రెండింటినీ దాటం మహా అండి ఆ విషయం తెలియక యవ్వనల్లో ఎగిరెగిరి పడుతుంటారండి బాల్యంలో యవ్వనలో ఆహా లైఫ్ ఈజ్ వండర్ఫుల్ లైఫ్ ఈజ్ హ్యాపీ అని చెప్పి ఆ రెండింటి విషయం ఆలోచించరండి అప్పుడు ఎన్ని బాధలు పొందాలో బాధలు పొందుతారు మహనీయులైనటువంటి వారు వాటిని జయించటానికై పోనుకుంటున్నారండి సరే ఆ రెండు బాధలు దేని వరకు వచ్చినాయంటే శరీరం వల్ల వచ్చినాయండి శరీరం ఎందుకు వరకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల వచ్చిందండి కర్మ వల్ల వచ్చింది ఆ కర్మ అజ్ఞానం వల్ల వచ్చింది ఆ కర్మను రహితం చేయాలండి జ్ఞానం చేత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం అనేటువంటి అగ్నిని సంపాదించుకుంటే కర్మంత నాశనం దగ్ధం అయిపోతుందని గీతలో చెప్పలేదండి ఇక పునర్జన్మ మళ్ళీ పుట్టడం చావటం అనేది ఉండదండి ఎవరికి జ్ఞానం అనే అగ్నిని సంపాదించినటువంటి వారికి కనుక శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్తును ఇప్పుడే రూపొందిస్తున్నాడు అండి ఏం జరుగుతుంది చెప్పండి ఇప్పుడు ద్రోణుడు బతికే ఉన్నాడు కర్ణుడు బతికే ఉన్నాడు అందరి యొక్క శవాలు చూపించినాడంటే దాని అర్థం భవిష్యత్తు ఇప్పుడే రూపొందించుకోండి రేపు జరగబోయే విషయం ఈనాడే చింతన చెయ్యండి ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎప్పుడు శాశ్వతం కాదు బుద్ధదేవుడు అండి ఏకాంతంలో ధ్యానం చేసుకుంటూ చక్కగా తపస్సు చేసుకున్నటువంటి రోజుల్లో తండ్రి అయినటువంటి శుద్ధోధనుడు ఒక దూతను పంపిస్తాడండి నా కుమారుడి దగ్గరికి వెళ్ళి అడగండి మీ తండ్రి రాజు మీ తాత రాజు మీ ముత్తాత రాజు నీవు కూడా రాజు రాజ్యం అనుభవించడానికి రా అని చెప్పి నా కొడుక్కి చెప్పి పిలుచుకురాండని పంపించాడండి ఎవరిని దూతని దూత వెళ్ళి బుద్ధుడు ఏకాంతంలో ఉంటే చెప్పినాడండి ఏమండి మీరు రాజట మీ నాయను రాజట మీ తాత రాజట కాబట్టి రాజ్యం అనుభవించడానికి మీకు అర్హత ఉన్నదట దయచేయండి అని చెప్పి అడిగితే బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసుండి చెప్పు మా నాన్నే చెప్పు బుద్ధుడు ఈ జన్మలో సన్యాసి పూర్వ జన్మలో సన్యాసి ఆ పూర్వజన్మలో సన్యాసి ఇది సన్యాసి పరంపర ఆయనది రాజపరంపర కాకతాళీంగా ఇద్దరు ఇక్కడ కలుసుకున్నామని చెప్పవయ్యా అన్నాడంటే ఆయన వెళ్ళి అట్లా చెప్పితే అట్లా చెప్పినాడు సిద్ధోదరుడు ఏం చెప్పినాడు సరే ఈయన ఒప్పించలేం కనీసం వచ్చి దర్శనం ఊరికి దర్శనం ఇప్పించండి చాలు ఇక్కడేం ఉండక్కర్లేదు రాజ్యం పాలించక్కర్లేదు చాలా చాలా రోజులైంది వారిని చూచి ఒక్కసారి దర్శనం వారిని చూసి దర్శన ఆనందపడి తర్వాత కావాలంటే వెళ్ళిపోండి అంత మాత్రమే చాలు అని చెప్పండి పిలుచుకురండి అన్నాడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి దోత ఏవండి ఊరికి వస్తే చాలు అంటే మీ దర్శనమే చాలు ఒకసారి చూచి మళ్ళీ పంపించేస్తారు అని తప్పకుండా వస్తాను నాలుగు షరతులు పాలిస్తాడేమో చెప్పండి నాలుగు షరతులు చెప్పాడు ఎవరు బుద్ధుడు నభవేమర నాయ జీవితమే మొదటి షరతు నాకు మృత్యువు రాకుండా మా నాయన తప్పించగలడా ఫస్ట్ క్వశ్చన్ అట్లా తప్పిస్తే నేను ఇప్పుడే వస్తాను ఇప్పుడు వచ్చి రాజ్యాంగ దగ్గరికి వస్తాను అంటాడు చూడండి ఇటువంటి దూరపు ఆలోచన చేసినాడు బుద్ధుడు ఫస్ట్ క్వశ్చన్ నాకు రోగం రాకూడదు జబ్బు రాకూడదు మన ఆయన చేయగలడా అట్లా చెప్పండి మొసలితనం రాకూడదు మా నాయన చేయగలడా తనుక్కో నచ యౌనమాక్షిపే జరామే నచ సంపత్తి మిమాం హరే ద్విపత్తి నాకు ఎల్లప్పుడూ సంపదలు ఉండాలి కాని ఆపత్తులు కలగకూడదు ఈ నాలుగు షరతులు కనుక మన ఆయన ఉంటే ఇప్పుడే బయలుదేరి అన్నాడు దూత వెళ్ళి వాళ్ళు ఆయనకి చెప్తే తండ్రి అన్నాడు నా మృత్యువే నేను తప్పించలేకపోతే ఆయన మృత్యు ఎవడు తప్పిస్తాడు ఒక్క నమస్కారం పెట్టి వదిలేశాడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు ఇప్పుడే ఆలోచించాలని తెలివి గెలవాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మ ద్రోణుడు భీష్ముడు వీళ్ళందరి యొక్క శవాలు చూపించాడండి ద్రోణం చెయ్రథం చ ఒక గ్రామం ఉందండి నూరు ఇళ్ళు ఉన్నాయండి ఆ గ్రామంలో నూరు ఇళ్ళు ఉన్నాయి ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే శవాన్ని పండబెట్టి ఊరేగించేటువంటి ఇది ఉన్న చూడని దాని పేరు పాడే పాడే అంటే నిచ్చిన మోస్తరు ఉంటుంది అది ఒక వడ్రంగి తయారు చేస్తాడండి కొయ్యప్పని ఆయన ఆయనకు ఆర్డర్ వస్తుంది మా ఇంట్లో ఒక ఆయన చనిపోయినాడు ఏమండి ఒక పాడి తయారు చేయందంటే రెండు కర్రలు తీసుకుని చిన్న చిన్న కర్రలు కోసి దాంట్లో ఇమిడిచి నిత్యన మోస్తరు తయారు చేసి ఇస్తాడు దాని పేరు పాడే ఆ పాడి మీద పండబెట్టి ఊరేగిచ్చి శ్మశానాన్ని తీసుకుపోతారు ఇది పద్ధతి ఆ పల్లెటూరులో ఆ గ్రామంలో నూరు ఇళ్ళు ఉన్నాయి ఎవరింట్లో ఎవరైనా చనిపోయినా ఈయనకి ఆర్డర్ వస్తుందండి ఎవరికి ఈ వడ్డం ఆయనకి ఒకనాడు సంకల్పం కలిగింది అందరూ తీర్థయాత్రలు చేసుకుంటున్నారే లక్షణగా వెళ్ళి తీర్థంలో స్నానం చేసి పుణ్యం కట్టుకుంటున్నారే ఆ గంగలో గైలో అంత క్షేత్రాలు సందర్శించు నేను ఎందుకు వెళ్ళకూడదు నేను కూడా తీర్థయాత్ర చేస్తే ఎంతో పుణ్యం సంపాదించవచ్చు కదా అని ఒక సంవత్సరం ప్రోగ్రామ్ వేసుకున్నాడు కాశీకి వెళ్ళాలి గయకి వెళ్ళాలి గంగ ఇక్కడ చేయన తర్వాత కావేరీ ఇవన్నీ వేసుకున్నాడండి ప్రోగ్రామ్ సంవత్సరం మరి ఎవరైనా చనిపోతే పాడి కట్టే పని ఇంకెవ్వరికి తెలియదండి ఎవరికి తెలియదు వీళ్ళ వంశ పరంపరే ఇది అలవాటైపోయిందండి మరి వీడు కనుక ఎక్కడికైనా వెళ్ళిపోతే ఎవడైనా అకస్మాత్తుగా చనిపోతే పాడి కట్టేవాడు ఎవడు చెప్పండి అది ఆలోచించాడండి మరి సంవత్సరం వరకు రాడు కదా సంవత్సరం వరకు ఎవరు చావరనే గ్యారంటీ ఏమిటి అనే ఆలోచించినాడు ఎట్లా ఇది నా వృత్తి కదా కుల వృత్తి నేను సంవత్సరం వరకు వెళ్ళిపోతే ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలుసు ఏం చేశాడు తెలుసుని నూరు ఇల్లు కదండి నూరు పాడెలు తయారు చేశాడండి నూరు పాడెలు చేసి గ్రామస్తులందరినీ సమావేశపరిచాడండి మీటింగ్ చేసినాడు అందరు వచ్చి కూర్చున్నారు ఓ గ్రామస్తులారా పుణ్యం పుణ్యం మీరే కట్టుకునేది నేను పుణ్యం కట్టు ఒకర్లా మీరంతా తీర్థయాత్రకు వెళ్తున్నారు కదా నేను వెళ్ళకర్లా కాబట్టి సంవత్సరం వరకు నేను తిరిగి రాను మరి సంవత్సరం లోపల ఏం ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ వృత్తి అనేది మా వంశానికి తప్ప ఇంకెవరికి తెలియదు పాడి కట్టే పని కనుక నేను సంవత్సరం వరకు తిరిగి రాను కదా ఏ ప్రమాదం జరుగుతుందో ఏం తెలియదు కదా కాబట్టి నూరు ఇళ్ళున్నాయి నూరు పాడేలు తయారు చేశాను ఒక్కొక్కరు వారి వారి దొడ్డిలో ఒక్కొక్క పాడి కట్టుకోండి ఎవరికైనా రెండు కావాల్సి వస్తే పక్కింటి వాడిది అడిగి తీసుకోండి అని అందరికీ ఒక పాడి పంచిపెట్టాడండి వాడు ఆ మీటింగ్లోనే పంచిపెట్టాడు వాడు చూడండి ఎంత దూరపు ఆలోచన చేశాడు వాడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపంలో చూపించడానికి ఇదే కారణం అని వర్తమాన కాలంలో ఉంటున్నారే కానీ భవిష్యత్ కాలంలో వారు ఉండటం లేదండి ఉండి తీరాలి మానవుడు ఉన్నతిని పొందాలంటే జ్ఞానం పొందాలంటే వాట్ బికమ్స్ ఆఫ్ మై ఫ్యూచర్ అది చెప్పండి ఈ శరీరం ఏమైపోతుంది ఇప్పుడు చూడండి అంత అందంగా ఉన్నది శుభ్రంగా ఉన్నది ఎల్లప్పుడూ ఇట్లా ఉంటుందా చెప్పండి ఓల్డేజ్ ముసలితనం వచ్చేటప్పటికంతా ముకుడించుకుని పోతుంది కదా చెప్పండి ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా బుడగ మరి ఈ బుడగ వంటి జీవితంలో ఎన్ని సాధనలు ఎన్ని కార్యక్రమాలు చేయాలి మరి మానవుడు చేస్తున్నాడా చెప్పండి నో ఐఆమ్ ఫార్మిన అనేటువంటి అజ్ఞానం చేత వాడు ఏ సాధన చేయటం లేదండి నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అనేటువంటి హామీ వాడికి ఎవరిచ్చారని చెప్పండి ఈ సేరని గ్యారంటీ ఆఫ్ నెక్స్ట్ మూమెంట్ చెప్పండి నెక్స్ట్ క్షణం యొక్క గ్యారంటీ లేనప్పుడు వారికి భవిష్యత్ అంతా వాడి చేతిలో ఉన్నదని ఎవరు చెప్పారు చెప్పండి చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది ఆనాడు మహాభారత సమయంలోనండి ధర్మరాజు గారు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడండి రాజ్య పరిపాలన చేస్తుంటే ఒక బీదవాడు వచ్చి ధర్మరాజు గారిని అడిగాడండి ఓ దేవ ఓ రాజా నా ఇల్లు తుపాను గాలి కొట్టుకుపోయింది రెండు దూలాలు సహాయం చేయండి కొయ్య దూలాలు నేను డబ్బు లేనివాడిని బీదవాడిని అని ప్రార్థన చేస్తే ధర్మరాజు ఏమన్నాడు కలిసి ఉండే తప్పకుండా మీకు సహాయం చేస్తాను దూలాలు రేపు కనిపించు అన్నాడండి గౌరవ ధర్మరాజు రేపు కనిపించని పాప ఆ బీదవాడు పోతున్నాడండి రేపు కనిపిస్తున్నాను ఈ వాక్యం అండి పక్కనే భీముడు విన్నాడండి భీముడు విని అంతఃస్పురంలో ఒక భేరి ఉందండి విజయ భేరి విజయభేరి అది ఎప్పుడు మోగించరండి తాము కానీ తమ బంధువులు కానీ యుద్ధంలో గెలిస్తే గబగబా భేరి మోగిస్తారండి అదండి ఆచ ఆచారం భీముడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ జైభేరి మోగించాడని మోగించేటప్పుడు ధర్మరాజు విని దేవి ఎవరు గెలిచారు యుద్ధంలో ఎవరు మోగించారు ఇప్పుడు ఇది పిలవండి మోగించిన వాడిని పిలవండి అని చెప్పి తెలిస్తే ఎవరు భీముడు ఎవరు భీముడు గారు మీరేనా మోగించిందని ఎవరు గెలిచారు యుద్ధంలో అని అడిగాడు ధర్మరాజు ఒకరు గెలవటం ఏంటండి మీరే గెలిచారు కాలమును మీరు జయించేశారు రాజుని కాదు కాలమునే జయించారు రేపటి వరకు బతికుంటారనే గ్యారంటీ మీకు ఉన్నది ఆయన రేపు రమ్మన్నారు కదా దూలాలకి చెప్పండి రేపటి వరకు మీరు బతుకుంటారని మాకు లేదు రేపు ఉంటాము ఓడతామో అని మాకు భయంగా ఉంటే రేపటి వరకు బతికుంటారని కాలమును మీరు జయించారు కాబట్టి నగారా వాయించాను అన్నాడండి వెంటనే ధర్మరాజు ఉరు అని ఇప్పుడే పిలవండి ఇప్పుడే పిలవండి అన్నాడు అండి పిలిచి అది దూలాలికి పవించాడండి సుజారా నోటు మారో రేపునకు రూపు లేదండి రేపటి వరకు పుణ్య కార్యాలని వాయిదా చేయొద్దండి ఎప్పుడు రేపు రేపు అని చెప్పి దైవ కార్యాలను విరమించబోసైర్మ కార్యాలను వెనువెంటనే చేయి మనస కార్యం కానీ దైవ కార్యం ఎప్పుడు డోంట్ పోస్ట్ పోన్ ఫర్ టు అది ఎందుకంటే రేపు ఉంటుందో ఎవరికి తెలుసు ఈ శరీరం అనేది ఒక బబుల్ ఒక బుడగా చేయవలసిన ధర్మ కార్యములు పుణ్యకార్యములు ప్రార్థన జపము ఇవన్నీ కూడా వెంటనే ఇప్పుడే చేయాలండి పుణ్యం అనేటువంటిది సబ్స్టాన్షియల్గా ఈనాడు ఏమి సంపాదించినావని చెప్పి ముందుగానే ఆలోచించుకోవాలండది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క దివ్య స్వరూపాన్ని చూపించి ఏ అంతా ఒక్కసారి ఇప్పుడే చూపిస్తూ అనేకమైనటువంటి చక్కని బోధలు చేస్తుంటే అర్జునుడి గారికి అండి ఆనంద భొంగి పొరలతో ఆశ్చర్యం ఆనందం చూ ఆశ్చర్యం కలుగుతున్నది విశ్వరూపం చూచి ఆనందం కూడా కలుగుతున్నది ఇక భక్తి పూర్వకంగా విశ్వరూపానికి దండం పెట్టాలనుకున్నాడండి చూ ఇప్పుడు ఎవరైనా గొప్పవారు ఉంటే నమస్తే అని చెప్పి దండం పెడుతున్నాం కదా మరి ఇటువంటి విశ్వరూపం బ్రహ్మాండమంతా వ్యాపించిన విశ్వరూపానికి దండం పెట్టాలని వీరికి అభిప్రాయం కలిగి ఎట్లా పెట్టగలడు ఇప్పుడు మీరు ఎదురుగుండా ఉన్నారు కదండి నమో నమ అని నమస్కారం చేస్తున్నాం మరి కృష్ణుడు ఎదురుగుండా పైన పక్కన వెనక కింద అంతటా విశ్వరూపం వ్యాపించి ఉంటే దండం ఎట్లా పెడతారు అందువల్ల అర్జునుడు ఏం చేసినాడో వినండి ఓంస్ పురస్వ కృష్ణానికి ముందు దండం వెనక దండం పక్కన దండం మొత్తం దండం అనే ఈ దండం ఇత తిప్పే ఎంత చక్కగా చూడండి ఆ దండం వెళ్ళి చెప్తున్నాను నమస్పురస్తాత్ ే నమోస్ ఈ విధంగా నమస్కారం చేసి తర్వాత ప్రార్థన చేస్తాడు కృష్ణ చాలా ఆనందమైంది ఉపసంహరించండి మీ మామూలు స్వరూపం దర్శింపజేయండి అని చెప్పి ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ ఓం శాంతి శాంతి తన యొక్క సహజ స్వరూపంతో ప్రత్యక్షమైన అయి అర్జునుడికి చక్కని హితోపదేశం చివర చెప్తున్నారు ఇది ఎటువంటి బోధ అంటే ఊహించడానికి లేనటువంటి ఈ అధ్యాయం చివర చెప్పినటువంటి మూడు నాలుగు శ్లోకాలండి అమోఘమైనటువంటి భావంతో కూడినటువంటిది ఎవరు ఈ విశ్వరూపాన్ని చూడగలరు అనేటువంటి ప్రశ్న అర్జున ఇతర మార్గముల ఎవరు ఈ విశ్వరూపాన్ని చూడలేరు దీని చూడగలరు భక్ అహమేవ విధోర్జున జ్ఞాతం ద్రష్టం చె పరంతప అనన్యభక్తి అనన్యభక్తి అని చెప్పి మూడు క్రియలు చెప్తున్నాడండి ఈ అనన్యమైన భక్తి ఎవరికి కలిగి ఉంటుందో భక్న్య్య అహమేవం విధోర్జున జ్ఞాతుం నంబర్ వన్ ద్రష్టం ప్రవేశం మూడు క్రియలు చెప్తున్నాడు ఎవరికి అనన్యభక్తి ఉంటుందో వారు ఈ మూడు అనుభవాలు పొందుతారు ఏమిటి ఆ మూడు చెప్పండి జ్ఞాతం అంటే ఏమిటి తెలుసుకోవటం దేవుణ్ణి తెలుసుకోగలరు దాని అర్థం ఏమిటి దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు దూరంగా ఉన్నటువంటి దేవుణ్ణి వీడు తెలుసుకోగలరు అంటే దాని అర్థం ద్వైతం ద్వైతంలోనండి దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడు వైకుంఠము కైలాసం ఎక్కడో గుళ్ళు వీడు ఇక్కడి నుంచి దండాలు పెట్టుకుంటూ ఉంటాడు ఇది ద్వైతం జ్ఞాతం తెలుసుకోగలడు దూరంగా ఉండే దేవుణ్ణి తెలుసుకోగలడు అనన్యమైన భక్తి చేత ద్రష్టం దగ్గరకు వస్తాడు దేవుడు చూడు దగ్గరకు వస్తాడు హీ కెన్ సి గాడ్ ఫేస్ టు ఫేస్ ఎదురు ఇది విశిష్టాద్వైతం చూచారా విశిష్టాద్వైతంలో దేవుడు చాలా దగ్గరకు వస్తాడు ఈ జీవుడు భగవంతుల్లో ఒక అంగం ఎంత దగ్గరకు వస్తాడు చూడండిది విశిష్టాద్వైతం ఇది ద్రష్టం అంటే చూడగలడు ప్రవేశం మూడవది అద్వైతం అద్వైతంలోనండి ఈ జీవుడు దేవుణ్ణిలో ప్రవేశిస్తాడు ఇక్కడ నోట్ టూ ఇక జీవుడు అనేటువంటి ద్వైతం ఉండదండి ఆ అద్వైతం ఆ పరమాత్మలో కలిసిపోతాడు మూడు క్రియలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎవరు అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటారో వారికి వారికి మూడు అనుభవాలు కలుగుతాయి ఏమంటే చెప్పండి జ్ఞాతం ముందు దేవుణ్ణి తెలుసుకుంటాడు ద్రష్టం దేవుణ్ణి చూడగలుగుతాడు ప్రవేశం భగవంతునితో ప్రవేశిస్తాడు అంటే ఇది ఇంకా రెండవ వస్తువు ఉండదండి దేవుడులోనే ఐక్యం అయిపోతాడు వాడు ఈ మూడు ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతం ఈ హిందూ మతంలో ఒక సారాంశం అంతా ఈ మూడేనండి సరే ప్రారంభ స్థితిలో చాలా మంది ద్వైతంలో ఉంటారండి దేవుడు ఎక్కడో దండాలు పెడుతూ పూజ చేస్తూ అక్కడెక్కడో ఋషికేశం లేకపోతే బద్రీనాథం లేకపోతే కాశీ లేకపోతే రామేశ్వరం దేవుడు ఉన్నాడని చెప్పి దండాలు పెట్టుకుంటూ లేకపోతే వైపుంఠం కైలాసము ఇట్లా దూరంగా ఉన్న దేవుడికి దండాలు పెట్టుకుంటూ ఉంటాడు ఇది ద్వైతం అండి సార్ నెమ్మదిగా ఏమవుతుందంటే మనస్సు భక్తిలో ఎక్కువగా ప్రావీణ్యం పొందేటప్పటికీ ఇక దేవుడు దగ్గరకు వస్తాడు అండి సార్ దగ్గరకు వచ్చి దే దేవుడులో ఒక అంగం అంగ అంగీభావం దేవుడు ఒక చెట్టు అయితే జీవుడు ఒక కొమ్మ దేవుడు ఒక శరీరం అయితే జీవుడు ఒక చెయ్యి అంగం ఏ దేవుడు ఒక సముద్రం అయితే జీవుడు ఒక తరంగం ఈ విధంగా అంగ అంగీభావంగా తయారవుతాడు విశిష్ట అద్వైతంలో సరే భగవంతుడు ఇంకా సమీపానికి వస్తాడు ఇక అద్వైతమా ఇక చెప్పవలసిన పని లేదు జీవ జీవ సజీవ కేవల శివ వస్తువు లేదండి ఒకే స్వరూపం ఇక భగవంతుడు భక్తుడు లేక గురువు శిష్యుడు అనేటువంటి డిఫరెన్స్ ఏ ఉండదు శిష్యుడు గురువులు ఐక్యం సరే దీన్ని పెద్దలు మ్యాథమెటికల్ గా చెప్పారు నేను సంక్షేమంగా ఒక వాక్యం చెప్తున్నాను ఈ మూడు మన మతం యొక్క ప్రధానమైనటువంటి అంగములు అండి ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము ద్వైతం అంటే ముందు తెలుసుకోండి టూ సర్కిల్స్ సర్కిల్స్ అంటే వృత్తం అంటారు లేక సున్నా ఒకటి పెద్ద వృత్తం పెద్ద సున్నా చిన్న సున్నా టూ సర్కిల్స్ కనెక్టెడ్ బై డివోషన్ చూడండి పెద్ద సర్కిల్ ఏమో భగవంతుడు చిన్న సర్కిల్ ఏమో జీవుడు టూ సర్కిల్ సెపరేట్ ఈచ్ ఈ కనెక్టెడ్ బై డివోషన్ ఇదండి ద్వైతం తర్వాత విశిష్టం ఏంటంటే రెండు సర్కిల్స్ కాదండి స్మాల్ సర్కిల్ విత్ ఇన్ ది బిగ్ సర్కిల్ మోషన్ రెగ్యులేటెడ్ బై ది బిగ్ సర్కిల్ ఇది విశిష్ట అద్వైతం చిన్న సున్నా సర్కిల్ పెద్ద దాంట్లోకి వచ్చేస్తుందండి అది పెద్ద సర్కిల్ దీని యొక్క సమస్త సమాచారంలో అదే చూసుకుంటూ ఉంటుందండి సరే స్మాల్ సర్కిల్ విత్ ఇన్ బిగ్ సర్కిల్ మోషన్ రెగ్యులేటెడ్ బై ది బిగ్ సర్కిల్ ఇది విశిష్ట అద్వైతం ఇక అద్వైతం ఏమిటి తెలుసు స్మాల్ సర్కిల్ విత్ ఇన్ ది బిగ్ సర్కిల్ ఎక్స్పాన్స్ అండ్ కోయిన్ విత్ ది బిగ్ సర్కిల్ బాగా డెవలప్ అయిపోతుంది చిన్న సర్కిల్ పెద్దదాంతో కలిసిపోతుందండి ఓన్లీ వన్ సర్కిల్ రిమైన్స్ అదే అద్వైతం ఈ విధంగా జీవుడు చిన్న సర్కిల్ అండి జీవత్వంతో ఎప్పుడు తృప్తి పొందకూడదండి చిదానందరూప శివోహం శివోహం అనేటువంటి గంభీరమైనటువంటి భావాన్ని మననం చేయాలండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ మూడు దృష్టాంతాలు చెప్పినాడండి మూడు క్రియలు జ్ఞాతం ద్రష్టం చెతత్వేనా ప్రవేశరంతప ఇప్పుడు చివరి శ్లోకమైనటువంటి యాభై చూడండి ఇది భగవద్గీత మొత్తానికి చాలా మూల్యమైనటువంటి శ్లోకం అండి ఏది పదకొండవ అధ్యాయంలో యాభై ఐదో శ్లోకం మీకట్టా తెలుసునని అడిగితే శంకర భగవత్పాదు శిష్యుడు అడుగుతాడండి ఉరుదేవా మీకు భగవద్గీత ఏడు శ్లోకాలు కంఠస్థంగా వచ్చు కదా మీ దృష్టిలో ఈ ఏడు వందల ఇంపార్టెంట్ వర్స్ ఏదో ఒకటి చెప్పండి అని శిష్యుడు శంకరాచార్య అడిగితే ఈ శ్లోకం చెప్తాడండి శంకరులు వీళ్ళు పెట్టి ఏది యాభై పాండవ అని అర్థం చెప్తున్నాను వినండి మొదటి పాదం అండి అన్ని సాధనలు చెప్తున్నాడు అండి అసలు ముందు ఇది ఎవరు చెప్పినారంటే జైలు పెట్టి చూపించడం ఎవరంటే శంకర భగవత్ పాదు ఈ శంకరులు యొక్క గొప్పతనం ఏమిటి తెలుసు బ్రెయిన్ అఫ్ శంకర అని చెప్తారండి బ్రెయిన్ అఫ్ శంకర ఎందుకనగా ఇంతవరకు మేధాశక్తి కలిగిన మహనీయులు అనేక మంది జన్మించినారు గాని ఫస్ట్ మార్క్ కొట్టినటువంటి మహనీయుడు అండి వేద వ్యాస మహర్షి ఇంతవరకు అనేక మంది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెయిన్ బ్రెయిన్ అంటే మేధాశక్తి ఎక్స్పాండ్ అయిన మహనీయులు చాలా మంది ఉద్భవించినారు కానీ ఫస్ట్ మార్క్ అండి వేద మహర్షి సెకండ్ మార్క్ అండి శంకర భగవత్పాదులు థర్డ్ మార్క్ అండి విద్యారణ్య స్వామి ఇక తర్వాత ఇంక అందరూ వస్తారండి కనుక శంకర భగవత్పాదులు గొప్పతనం ఏమిటంటే ది బ్రెయిన్ ఆఫ్ శంకర దాదాపు ఎనిమిది సంవత్సరముల వయసులో బ్రహ్మసూత్రానికి భాష్యం రాసినారంటే జోక్ చిన్న వయసులో ఎన్ని గ్రంథాలు రాసినారండి మహనీయులు కనుకనే ది బ్రెయిన్ ఆఫ్ శంకర ఒక భక్తుడు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాడు ఓ లాంట్ ది బాడీ ఆఫ్ మహామేట్ బ్రెయిన్ ఆఫ్ శంకర ది హార్ట్ ఆఫ్ బుద్ధ the purity of zoroaster the forgiveness of jesus christ the divine recklessness of ramakerta the fearlessness of gandhi and the non violence of mahatma gandhi devuni prarthana chestunadu mahaneeyilo undeetvanti goppa visayulanni naalo praveshinchuga ka ani cheppi prarthana chestunadu oka sari dan artham cheptanu oh lord grant me the body of mahamat మహమ్మదీలందరికీ గురువైనటువంటి మహమ్మద్ నిబియండి ఆచార విచారములు చాలా గొప్పవారండి మసీ నమాజ్కి వెళ్ళేటప్పుడు చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా బాగా కడుక్కోటం ఇటువంటి బాహ్యాచారములో చాలా గొప్పవారు కాబట్టి ఓ దేవ ఆ మహమ్మద్ నిబి ఆచారములు నాకు వసంగుగాక అంటాడండి ది బాడీ ఆఫ్ మహమ్మద్ ది బ్రెయిన్ ఆఫ్ శంకర శంకర యొక్క మేధాశక్తిని నాకు అనుగ్రహించండి తెలివి మేధాశక్తి ది హార్ట్ ఆఫ్ బుద్ధ బుద్ధుని యొక్క హృదయం ఎంత ప్రేమ అండి మరి మామగారు ఎవరో పక్షిని కొట్టేస్తే ఆ పక్షిని తీసుకుని బాగా కాపాడి కాపాడి దానికి ప్రాణ ప్రాణదానం చేస్తాడండి ఎవరు బుద్ధుడు కేవలం మానవుల మీదే కాదు పశుపక్ష్యాతుల మీద కూడా తన ప్రేమను విస్తరింపజేసిన మహనీయుడు అండి ఎవరో బుద్ధదేవుడిది కానీ తనది హార్ట్ ఆఫ్ బుద్ధ బుద్ధుల యొక్క హృదయం నాకు అనుగ్రహించుగాక ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్ జొరాస్టర్ అంటే పర్షియన్ మతానికి గురువు అండి వారు మహా అండి ఆ పవిత్రతను నాకు దయచేయండి అని ప్రార్థనండి ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్ ది ఫర్గీవ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తువు యొక్క క్షమాశీలత్వం చూడండి శత్రువులు వచ్చి మేకులు కొట్టి శిలువు మీద మేకులు కొడుతుంటే ఓ లాడ్ ఫర్గీవ్ దెబ్ చూడండి దేవా ఆ శత్రువుల్ని క్షమించండి ఎవరైనా ఆ విధంగా చెప్తారండి ఫార్ దే నో నాట్ వాట్ దే డూ వారు చేసే పని వాళ్ళకే అర్థం కావటం కాబట్టి క్షమించండి అంటారు ఎంత క్షమాశీలత్వం చూడండిది The forgiveness of Jesus Christ, the divine recklessness of Ramathirtha. Ramathirthur yaka daiva niranko shatva. Ah. Ramathirthul andi ne-no and anad andi. Veedu, Veedu andadu. Andi iti serira andi tanika andi veruqa cheshkunna andi. Ramathirthul, kama tei recklessness, divine recklessness of Ramathirtha. The fearlessness of Vivekananda. Vivekananda yaka nirbhaiakto. Our ah. jivita lo nirbhaiakto on tanda vistuna dandini. And the non-violence of Mahakma Gandhi. గాంధీ మహాత్మ యొక్క అహింసా తత్వం నాకు దయచేయండి చూచారా మహనీయులు ఉండేటువంటి సద్గుణములన్నీ ఆహ్వానిస్తున్నాడు ఒకసారిస్తున్నాను ది హార్ట్ ఆఫ్ బుద్ధ ది ప్యూరిటీ ఆఫ్టర్ ది ఫర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ది డివైన్ రెక్లెస్ ఆఫ్ వివేకానంద ది నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ కనుక శంకరుని యొక్క శక్తి కోసం చెప్పినటువంటి వాక్యం అండి అటువంటి శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ఎత్తి ఇది నా దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎందుకు దీని గొప్పదనో చెప్తాను ఒక నిమిషం సర్వభూతేండవ ఓ అర్జున మత్కర్మతో కర్మయోగం ఆచరించం చూడండి మూడు యోగములు దీంట్లో ఉన్నాయండి మత్కర్మ మత్పరమ ధ్యాన యోగం ంగవర్జిత భక్తిగం తర్వాత జ్ఞాన యోగం నాలుగు మళ్ళీ చెప్తున్నాను మత్ మత్పర్ మత్ కర్మకృత్ కర్మయోగం మత్పరమ ధ్యానయోగం మత్ భక్త భక్తి యోగం సంగవర్జిత జ్ఞానయోగం ఈ నాలుగు యోగములో పాదంలో చెప్పిన ఆయన చక్కగా ఆచరించండి కానీ మీరు ఆ రెండవ పాదం చాలా ముఖ్యమండి నిర్వైర సర్వభూతూ ఎ సమామే త్రి పాండవ ఏ ప్రాణిని బాధించవద్దు ఇది చాలా ముఖ్యం అండి అయ్యా యోగా రోజు అందరూ ఆచరిస్తున్నారండి కానీ ప్రాణి మీద దయ చూపటం లేదండి విశాల భావం లేదండి ఇది సరే తన్ను తాను ఎట్లా ప్రేమించుకుంటున్నాడో పరప్రాణిని కూడా ఆ విధంగా ప్రేమించటం అనేది గీత యొక్క ముఖ్య ఆశయం అండి నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామే త్రి పాండవ అందులో విశ్వరూపము యొక్క చివర ఈ వాక్యం చెప్పినారంటే దీనికి కారణం చెప్తాను వినండి ఇతరుల మీద ఎందుకు మనం ఎందుకు ద్వేషం కలిగి ఉండకూడదు అని చెప్పి ఎవరైనా ప్రశ్న అడిగితే నీ శరీరంలో ఉండేటువంటి ఒక అంగం ఇంకొక అంగాన్ని కొడుతుందా అని దానికి జవాబు చెప్పాలని చెప్పి ఒక శరీరంలో ఒక అవయం ఇంకొక అవయాన్ని బాధ చేయదు కదా అదేవిధంగా విశ్వరూపంలో ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి ఎప్పుడు బాధ చేయకూడదు ఎందుకు అవన్నీ కూడా భగవంతుని యొక్క అవయవాలు ఇప్పుడే విశ్వరూపంలో చూపిస్తున్నారు కదండి అనేక బాహుదర వత్ర నేత్రం మరి ఒక అంగం వచ్చి ఇంకొక అంగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా చెప్పండి విశ్వరూపం యొక్క అంతరాధం తెలిసిన వాడు కూడా ఒకని బాధించడండి నిర్వైర సర్వభూత ఒక ఆశ్రమంలో జరిగిన విషయం చెప్పి నేను విరమిస్తున్నాను ఒక గురువు గారు ఉన్నాడండి ముసలాయన వృద్ధుడండి ఆయనకి పదేళ్ల నుంచి ఒక శిష్యుడు సేవ చేస్తున్నాడండి ఏ విధంగా సేవ చేస్తాడు శిశుని ప్రాణాన్ని కూడా అర్పణ చేస్తాడండి అంత చక్కగా సేవ చేస్తున్నాడు ఏ కొత్తగా ఒక శిష్యుడు చేరాడండి ఆరు నెలల కొత్తగా ఓ శిష్యుడు చేరాడు ఒకనాడు గురువుగారు ఒక మైలు దూరం ఎక్కడవో ప్రయాణం చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చి మధ్యాహ్నం భోజనం ముసలాయి కదండి పండుకున్నాడు అండి నడిచి నడిచి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అంచేత కాళ్ళు బారిదాపుకొని మొదటి శిష్యుడిని పిలిచాడండి నాయన కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కొంచెం ఒత్తరాయన ఆయన అని వాడు పరిగెత్తుకుంటే వచ్చి కాళ్ళు ఒత్తటానికి వస్తుంటే రెండవ శిష్యుడు గురు గురుగారు క్షమించండి ఆ మొదటి శిష్యుడు పదేళ్ల నుంచి మీ కాళ్ళు ఒత్తుతున్నాడు వాడు ఎంతో పుణ్యం సంపాదించాడు నేను కొత్తగా వచ్చాను మీ కాళ్ళు ఒత్తే పుణ్యం నాకు భాగ్యం నాకు కలుగు చేయండి అని కొత్తవాడు వచ్చి ప్రార్థన చేశాడండి మొదటివాడు స్వామి గురుదేవ వాడిని మాత్రం పెట్టబాకండి కాళ్ళు ఒత్తే పనికి ఇప్పుడే కొత్తగా వచ్చాడు వాడికి అనుభవం తక్కువ నేను పదేళ్ల నుంచి మీ కాళ్ళు ఒత్తుతున్నాను ఎక్కడొత్తాలో నాకు బాగా తెలుసు వాడికి ఎక్కడొత్తాలో తెలియదు తెలియరాని చోట వాళ్ళు ఇస్తాడంటే మీకు పరలోక ప్రయాణం కాబట్టి కొంచెం జాగ్రత్తగా విచారించండి వాడిని పెట్టద్దు అన్నాడు వీడు స్వామి పదేళ్ల నుంచి వాడు లారీ పుణ్యం కొట్టేశాడండి ఇంతవరకు మీకు సేవ చేసి నేను కొత్తగా వచ్చాను నన్ను పెట్ట వీళ్ళిద్దరు కీచులు ఆడుకుంటుంటే గురువు గారు రై కొత్తుకోబాకండి భగవంతుడు నాకు రెండు కాళ్ళు ఇచ్చాడు ఇద్దరు శిష్యులు ఇచ్చాడు నేను కాళ్ళు బారు జాబ్కుంటాను నువ్వు ఒక కాలు వద్వు నువ్వు ఒక కాలు వద్దు అని ఇద్దరికి డివైడ్ చేశాడండి కాళ్ళు ఏ ఇద్దరు ఒత్తుతున్నారండి వాళ్ళకి అసలు ద్వేషం లేకుండా ఉండాలి కానీ ఒకరి మీద ఒకరికి వైరం ఉందండి అంచేత పొరపాటున గురువుగారి ఒక కాలు వచ్చి ఇంకో కాలు మీద పడిందండి పొరపాటున వాడు అన్నాడు రై ఏరా నా కాళ్ళను నువ్వెందుకు కొట్టావు అన్నాడు నా కాలు నువ్వు కొట్టావు అని వాడు అన్నాడు కోపాలు ముదిరిపోయినాయండి గురువుగారి కమండలను తీసి ఆ కాళ్ళను కొట్టాడండి వాడు వీడు గురువుగారు యోగదండం తీసి అవతల కాలు కొట్టాడండి గురుగారు లేచి ఏదైనా నా కాళ్ళు కొడుతున్నారు స్వామి ఇది మీకు సంబంధించింది కాదు మా అంతరంగ సమస్య అన్నాడు ఓరినీ అంతరంగం పాడుగాను నా కాళ్ళు నాశనం చేస్తున్నారా వీళ్ళు చూ ఎట్లా ఉంటుందండి పరిస్థితి సుజా రెండు కాళ్ళు నాశనం చేస్తున్నారు ఇద్దరు కలిసి ఎవరికండి బాధ చెప్పండి నా కాళ్ళు నా కాళ్ళని వాళ్ళు కొట్టుకుంటున్నారే ఇద్దరు కాళ్ళు కాదండి ఇది గురువుగారి కాళ్ళు అదే విధంగా విశ్వమంతయిన ఒకే స్వరూపం ఉన్నప్పుడు ఇది నా నాది ఇది నాది అని చెప్పి కొట్టుకుంటూ ఉంటే ఎవరికి అపచారం చేసినట్టు కొంచెం ఆలోచించండి కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ లాస్ట్ వర్చండి గంభీరమైనటువంటి వాక్యం చెప్పేశారు భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూత సమాతి పాండవ మీరు ఎన్ని యోగాలన్నా చేయండి ఎన్ని ధ్యానాలన్నా చేయండి ఒక ప్రాణికి అపకారం మాత్రం చేయవద్దు అనేటువంటి గంభీరమైనటువంటి సిద్ధాంతం ఈ విశ్వరూప సందర్శన యోగం చివర చెప్పి ఈ అమూల్యమైనటువంటి బోధను ఉపసంహరించినారు హరి ీనా రూపముల భూ నిజ కే మంగళోరమణి నమారూపములబో నిజ కేజా సాగేదా పురాణ నివాస సా చేసా పఠాభిషేక రీనా రూపముల జీవా నయన చాగరాజా దీ నో తమల